ప్రదర్శన సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లో ప్రేర్ ని స్టార్ట్ చేసుకుందాము ఈ రోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికీ మన ప్రభుయేసు క్రీస్తు పరిశుద్ధనామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మనం ప్రార్థంతో ఈ మీటింగ్ ఆరంభించుకుందాము మన మధ్యలో ఉన్న దిలీప్ బ్రదర్ పాట స్టార్టింగ్ ప్రేర్ చేస్తారు నతల్లి బ్రదర్ పాట మహా పరిశుద్ధుడ మహోన్నతుడ ప్రేమ కలిగిన దేవ కృప కనికరం తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపత్యున్న మా తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవా నశించిపోతున్న మమ్మల్ని తండ్రి ఈ లోకంలోనైనా పెద్దకి రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చిన దేవుడవు తండ్రి మా కొరకు తండ్రి ఆ కలవరి శిలివులో మీరు ఎంతగానో బాధ శ్రమ అనుభవించి నైనా మీ రక్తాన్ని మా కొరకు కార్చి నీ ప్రాణాన్ని ప్రభ మా కొరకు త్యాగం చేసి నైనా మమ్మల్ని విమోచించిన మా విమోచకుడు ఉన్న తండ్రి పరలోకమందున్న తండ్రి వారునాథ సత్య స్వరూప యగు దేవ నీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులునైనా నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభ నా తండ్రి నిత్యమునైనా పరలోకమందు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్థుతింపబడుతున్న దేవ మస్తుతుల పైన ఆశీనుడ మస్తుతులకు పాత్రుడవు యోగ్యుడవు అర్హుడవు పూజార్హుడవు సేవించుటకునైనా నువ్వక్కడవే దేవుడువై ఉన్న తండ్రి రక్షకుడువై ఉన్న దేవ నీకు స్తోత్రాలు వందనాలు ప్రభ గడిచిన కాలమంతా తండ్రి ఈ దినం వరకు ప్రభువ నీ కృపలోనైనా తండ్రి మమ్మల్ని కాచి కాపాడి దివారాత్రములో తండ్రి ప్రభువా నీ కంటి పాపవలే మమ్మల్ని కాచి కాపాడి పగలు ఎండ దెబ్బ నుంచి రాత్రి వెన్నెల దెబ్బ నుంచి వేటగాని ఉరిలో నుండి నాయనా తండ్రి నాశనకరమైన ఏ తెగులు ప్రభువ మా గుడారము సమీపించకుండా ఏ అపాయమునైనా మాకు సంభవించకుండా తండ్రి మా పక్కనైనా కుడి ప్రక్కన నీడగా ఉంటునైనా మమ్మల్ని మా ప్రాణాన్ని తండ్రి కాపాడుతున్న దేవుడవు ఇస్రాయేల్ను కాపాడు దేవుడవు నువ్వు కునకడు నిద్రపోడన్న దేవుడవు ఆ రీతిగా తండ్రి నిత్యమునైనా మమ్మల్ని కాపాడుతున్న దేవుడవు నిత్యమునైనా నీ దయ నీ యొక్క కృప మాకు అనుగ్రహిస్తున్న దేవుడవు తండ్రి ఆ రీతిగా నీ దినం ప్రభ మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టి ఈ రీతిగా తండ్రి నీ సన్నిధిలో మమ్మల్ని చేర్చినవు తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ఉందిరో అక్కడ వారి మధ్య నేను ఉందినని మాకు వాగ్దానం చేసిన దేవుడు నైనా నువ్వు నమ్మదగిన దేవుడవు తండ్రి హరితిగానే మీరు కృపాసత్య సంపన్నుడవై మా మధ్యలో మీరు ఉన్నారని మేము నమ్ముతున్నాం అయ్యా నీ యొక్క సన్నిధి మాకు తోడుగా ఉందని మేము నమ్ముచున్నాం నీ యొక్క ఆత్మ మా మధ్యలో ఉన్నదని మేము నమ్ముచున్నాము తండ్రి కాబట్టి దేవ యొక్క జరుగుతున్న ఆరాధనను ప్రభా నీకు మహిమకరంగానైనా జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభ తండ్రి పాటల ద్వారా ప్రభా నైనా మీరు మహిమ పొందండి వాక్యం ద్వారా ప్రభా ఈ దినం నాయనా తండ్రి నీ బిడ్డలమైన మా పట్లనైనా మీరు ఏం ఉద్దేశించి ప్రభా మీరు మాతో మాట్లాడాలని సిద్ధమ కలిగి ఉన్నారు కాబట్టి మీ యొక్క స్వరాన్ని మాకు వినిపింపజేయమని మా యొక్క ఆత్మలకు కావలసిన యొక్క జీవాహారాన్ని దేవా మీరు మాకు అనుగ్రహించమని మమ్మల్ని మా ఆత్మలను ప్రభ నాయన జీవింపజేయమని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి దేనిలో తప్పిపోతున్నామో దేని విషయంలో తప్పిపోతున్నామో ఏ విషయంలోనైనా తండ్రి మీకు ఆమోదకరంగా అంగీకారంగా మేము యోగ్యులుగా ఉండలేకపోతున్నామో తండ్రి అది మాకు చూపించమని ఆ రీతిగా తండ్రి మీరు మాతో మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి మేము వినగలిగిన చెవులు దేవ తండ్రి మాకు దయచేయండి మేము గ్రహించగలిగిన మనస్సు మాకు దయచేయండి మా హృదయాలు ప్రభానైనా మీ తట్టు తిరిగిన మాలో ఏమన్నా తండ్రి మీకు అంగీకారం లేని జీవితం మేము కలిగి ఉంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినైనా నీ కనికరమునైనా నీ కృప పొందుకొనిలాగినా తండ్రి ఈ దినమునైనా తండ్రి మీరు మమ్మల్ని ఉద్దేశించి యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరైతే ఇంకా మా ప్రియులు ఉన్నారో ఈ యొక్క ఆరాధనలో రాని వారు ఉన్నారో తండ్రి వాళ్ళందరినీనైనా తండ్రి సమయమునకునైనా నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం ఎందుకంటే మేము ఉంటున్న దినములే చెడ్డ విప్రభ కాబట్టి మాకు ఇచ్చిన యొక్క బట్టి బట్టినైనా నీకు వందనాలు ప్రభ కాబట్టి యొక్క సమయాన్ని ప్రతి ఒక్కరూ తండ్రి వారి జీవితంలోనైనా సద్వినియోగపరుచుకున్నలాగిన మీ సహాయమునైనా నీ కృప మాకు దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం దేవ ఆ రీతిగా తండ్రి జరుగుతున్న ఆరాధన అంతటినీ ప్రభ నైనా మీకు మహిమకరంగా తండ్రి నైనా తండ్రి మాకు మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చమని ఆ రీతిగా మీరే సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందమని తండ్రి ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో నీకు ప్రార్థించి నిన్ను అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె సిస్టర్ మీరు పాడు సిస్టర్ యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడు విజయమే విజయమే ஜெயம் ஜெயம் ஜெயம் ஜெயம் ஒசன்னா ஹalleluya ஒசன்னா ஹalleluya இயேசுநந்து ఉన్నవారికి எல்லாப் புடோ விஜயமே இயேசுநந்து ఉన్నవారికి எல்லாப் புடோ விஜயமே ఎన్ని కష్టాలు వచ్చినా నేనేమి భయపడను ఎవరేమి అన్నుకొనినా నేనేమి దిగులు పడను ఎన్ని నేనేమి భయపడను ఎవరేమి అన్నుకొనినా నేనేమి దిగులు పాడాను జయం జయం జయం జయం జయం జయం జయం జయం ఓ సన్నా హల్లెలుయా ఓ సన్నా హల్లెలుయా ఈసునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ విజయమే ందు ఉన్న వారికి ఎల్లప్పుడూ విజయమే నా యేసు ముందు నడవగా నాకేప్పుడు విజయమే కుడిచే పైకేతి ఓ ఒసన్న పాడేదను నా యేసు ముందు నడవగా నాకెప్పుడూ విజయమే కుడిచే పైకే తి సన్న పాడేదను జయం జయం జయం జయం జయం జయం జయం జయం ఓ Hallelujah Yesu nandu unnavariki ella pudu vijayame Yesu nandu unnavariki ella pudu vijayame Satanu adhikaram naa Yesu padagotenu SILVA LLO BANTHINCZI NANNU PAYKILI VANETTE NU SATANNU ADHIKARAMU NAHYESSU PADGOTTUNU NU SILVA LLO BANDINCHI NANNU PAIKI LEVANETTENU JAIYAM JAIYAM JAIYAM JAIYAM JAIYAM JAIYAM JAIYAM JAIYAM BUSANNAM HALLELUYA BUSANNAM HALLELUYA ESSU NANDU VUNNA VARIKE ఎల్లప్పుడూ విజయమే ఈసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ విజయమే పాపాలు పోగొట్టేను నా శాపాలు తొల్లగించేను ఏసుని గాయముచే నీ స్వస్థత నొంది తిని పాపాలు పోగొట్టేను నా శాపాలు తొల్లగించెను ఈశుని గాయము చేస్తుత పొంది తిని జయం జయం జయం జయం జయం జయం జయం జయం వసన్నా ందు ఉన్న వారికి ఎల్లప్పుడు విజయమే ఈసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ విజయమే ప్రైజ్ రాస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ సిస్టర్ ప్రైజ్ లాడ్ సిస్టర్ మన మధ్యలోని సుజాత సిస్టర్ వాక్యంలోకి నడిపిస్తారు ప్రైజ్లా సిస్టర్ praise the lord sisters brothers and sisters anderki praise the lord ee roju manam vakya dhyanam loku veldamu oka chinna prarthana cheskoni parishuddha devu maha ganudavu sarva shakti mantru prabha sarvabhaamudayaina yesaya sarvaadhikari vina tandriki gopanaamam nuke vandana chelistunnam krutagnata stutulu chelistunnam prabha neek gopanaamam ke mahima paristunnam naina neeka vakyam chetam mata natho maatlaadina deva ప్రభన మరి ఇక ఈవినింగ్ సర్వీస్ లో కూడా ప్రభ మీరు మాట్లాడండి ప్రభ నన్ను మరుగుపరిచి మీ యొక్క వాగ్దానంలో మీ యొక్క వాక్యంలు ప్రభన మేము సాత్వికంతో తీసుకున్న ప్రభ మాకు సహాయించండి మాకు నేర్పించండి మమ్మల్ని పరిశుధపరచండి మమ్మల్ని బలపరచండి వాక్యంలో స్థిరపరచమని ఏసయ శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి బైబిల్ వాక్యము మనం చదువుతూ ఉన్నప్పుడు చాలా చాలా నిగూఢమైన సత్యాలు మర్మాలు మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం కొన్ని ఆశ్చర్యం అనిపిస్తుంటాయి కదా అట్లాగే నేను వాక్య ధ్యానం చేసుకుంటూ ప్రభం వారు నేను ఏం మాట్లాడాలి ఎందుకంటే పాపక్షమాపణ రక్షణ ప్రాయశ్చిత్తము పశ్చాత్తాపము ఉపవాసము ప్రార్థన ప్రార్థన శక్తి పశుద్ధాత్మ అభిషేకం ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం మనం మన టీంలో ఎవ్రీడే ఒక మెసేజ్ ఒక గొప్ప సత్యంతో మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ముందుకు కాబట్టి నేను ప్రార్థిస్తున్నాను ప్రభ మరి ఏం మాట్లాడాలి అప్పుడు నాకు కీర్తనలు గ్రంథము దావిధు రాసిన కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం సామ్స్ నైన్ వన్ నైన్టీన్ ఎయిటీన్త్ వాక్యం చదువుతున్నప్పుడు నేను దీని మీద ధ్యానం చేస్తే నాకు దేవుడు ఎన్నో గొప్ప సత్యాలు అర్థాలు తెలియజేసింది అనమాట సార్ అదంతా షేర్ చేసుకోవాలంటే నేను ఇదే కరెక్ట్ ప్లాట్ఫామ్ కాబట్టి వాక్యం ని మీ ముందుకు తీసుకొస్తున్నాను కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిది థామ్స్ వన్ నైన్టీన్ ఎయిటీన్త్ నేను నీ ధర్మశాస్త్రము నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము నా కన్నులు తెరువు మనం ప్రతిరోజు ధర్మశాస్త్ర ధ్యానం చేస్తున్నాం కదా మాట తప్పకుండా మనల్ని నడిపిస్తున్న దేవుడికి మాట మారు మనము విధేయత చూపిస్తున్నాం వాక్య ధ్యానంలో మనము ముందుకెళ్తున్నాం వాక్యం ఎంతో విశేషంగా మనము ఆస్వాదిస్తున్నాం దేవుని యొక్క మర్మాలను తెలియజేసుకుంటున్నాం ఒక చూడాలి అంటే ఖచ్చితంగా మనకు మనోనేత్రములు వెలిగింపబడాలి మామూలుగా రఫ్గా చదువుకుంటూ పోతుంటే నీకు ఏ గొప్ప మర్మము కనబడదు పేరుకు ఈ రోజు ఐదు చాప్టర్స్ చదివినా మూడు చాప్టర్స్ చదివినా అని చెప్పి లెక్క కోసం చదివినట్టు ఉంటది అందులో నీకు ఎంత అర్థమైందో అది నీకు తెలుసు ఆ దేవుడికి తెలుసు కాబట్టి ధ్యానం చేసేటప్పుడు దేవ నీ ఆశ్చర్య కార్యంలో నేను చూడాలని ఆయన నీకు కాబట్టి ఖచ్చితంగా నీ యొక్క నడిపింపు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు అయితేనే నా మనోనేత్రంను వెలిగింపబడతాయి అప్పుడే నేను ఆ సంగతులను తెలుసుకోగలుగుతున్నాను నాకు తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది ప్రభా ఈ విధమైన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నాడు అనమాట నూట పంతొమ్మిదవ కీర్తన అనేది ద లాంగెస్ట్ చాప్టర్ ఇన్ ద బైబిల్ సెంటర్ ఆఫ్ ద బైబిల్ అంటేనేమో నూట పద్దెనిమిదవ అధ్యాయం ఉంటది కానీ ద లాంగెస్ట్ చాప్టర్ ఇస్ వన్ ఇంత పెద్ద అధ్యాయంలో దేవుడు ఎన్ని గొప్ప మర్మాలు మాట్లాడినంటే ఇప్పుడు మనం అదంతా చదవము కాకపోతే రెఫరెన్స్ కోసం అనమాట నీ ధర్మశాస్త్రం ఆశ్చర్యమైన సంగతులు అసలు ధర్మశాస్త్రం అంతా కూడా ఆశ్చర్యమే ఎందుకంటే అదంతా కూడా దేవుడి ప్రేరేపణతోటి రకరకాల నలభై మంది ప్రవక్తలు రచించినటువంటి గ్రంథం కాబట్టి ఇది దేవుడి నడిపింపుతోటి దేవుడే రాపిపించిన పుస్తకం కాబట్టి అసలు బుక్ అంతా ఆశ్చర్యమే ఎందుకంటే ఆయన పేరే ఆశ్చర్యకరుడు అయితే ఆశ్చర్య కార్యంలోని మనం చూడాలంటే మన ప్రయాస వ్యర్థం అవుతుంది అనమాట ఎందుకంటే ప్రభు నడిపింపు లేకుండా వాక్యం అర్థం చేసుకోవటం చాలా కష్టం ఆ వాక్యంలో కొన్ని మర్మాలు ఉంటాయి కొన్ని ప్రవచనాలు ఉంటాయి కొన్ని కండిషన్స్ ఉంటాయి దేవుని ప్రేమ వ్యక్తపరుస్తూ ఉంటాడు దేవుడు మొదటి నుంచి మనము చూసుకుంటూ ఉంటే సంగతులన్నీ ఆది నుంచి దేవుడు గొప్ప కార్యం ఎన్నో ఎన్నో జరిగించి అవి ఒకసారి ఆశ్చర్యం మరొకసారి అద్భుతమైనవి అనిపిస్తాయి ఎందుకంటే ఏది కూడా సాధారణమైనది కాదనమాట సాధారణమైన విషయం కాదు ఈ నూట పంతొమ్మిది అధ్యాయంలో ఇంత పెద్ద చాప్టర్ లో ఎయిటీన్త్ వర్స్ లో ఆశ్చర్యమైన సంగతం చూడాలి ఏం కావాలి ఫస్ట్ నా మనోనేత్రంలో వెలిగించబడాలి నా కన్నులు తెరుగు ప్రభు అని మనము బైబుల్ రీడింగ్ కి ముందు ప్రార్థన చేసుకోవాల్సింది ఎందుకంటే మన సొంత జ్ఞానము పనికి రాదు మన సొంత తలంపులు పనికి రావు అది ప్రభు ఇచ్చిన తలంపులతో అయితేనే అది సాధ్యపడుతుంది కాబట్టి నేను జ్ఞా నేను మాట్లాడుకుంటూ ఈ విషయం మీరు ధ్యానిస్తూ ఉన్నప్పుడు కొన్ని కొన్ని అంశాలన్నమాట అవి అన్ని ఒకసారి కాదు కొన్ని కొన్ని అంశాలు అక్కడిక్కడ అక్కడిక్కడ అన్నట్టుగా అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అన్నట్టుగా ఎగ్జాంపుల్స్ తోటి నేను ఎక్కువగా మాట్లాడుతున్నా ఎందుకంటే నేను చాలా చాలా కొటేషన్స్ ఇవ్వాలి అంటే టైం సరిపోదు టైం సరిపోదు రోమా పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చూసుకుందాం రోమాపత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచనం మన మినోసార్లు గమనించిన వాక్యమే ఇది కాబట్టి సహోదరులార పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలు పౌలు భక్తుడు ఇక్కడ రోమీలకు రాస్తున్నప్పుడు ఏమంటుండడు బెగ్గింగ్ అనమాట ఐ బెగ్ యూ ప్లీజ్ అన్నట్టుగా ప్లీజ్ మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నా అంటున్నాడు ఒక సేవకుడు సేవలో లో బ్రతిమాలు కొనడం అంటే జరగదు కదా ఎందుకంటే ఖచ్చితమైన కఠినమైన వాక్యాలు చెప్పేసి వెళ్ళిపోతుంటారు వాళ్ళు కానీ పౌలు చేస్తున్న పని ఏంటి దేవుడికి సజీవ యాగముగా మీ శరీరము నాకు అందులో ఏం గొప్పగా ఉంది ఆశ్చర్యం ఏముంది ప్రభాన్ ధ్యానం చేస్తున్నాను తర్వాత అర్థమైంది సజీవ యాగముగా నీ హృదయంను సమర్పించు సజీవ యాగముగా నీ కన్నులను సమర్పించు సజీవ యాగముగా నీ నోరు నీ నాలుకను సమర్పించు సజీవ యాగముగా నీ చెవులను కూడా సమర్పించు అట్లెట్లా సమర్పిస్తున్నామంటే మనకు జరుగుతున్నటువంటి సంఘ ఆరాధనలలో ఒక చిన్న పొరపాట్లు అక్కడ అక్కడ జరుగుతూ ఉంటాయి కదా ఏదైతే దేవుడు మనకి రెండు చెవులను ఇచ్చాడు రెండింటినీ ఒకే రూపంలో సమరూపంగా ఎక్కువ తక్కువ లేకుండా నిర్మించండు ఆయన మాటలు వినటానికి మరియు వాటిని పాటించటానికి అప్పుడే అది సజీవ యాగంగా సమర్పించబడుతుంది ఆయన మాటలు వినటానికి చాలా మనం చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే ఆ వాక్యమే కదా విన్నదే కదా తెలిసిందే కదా అని చెప్పి మళ్ళీ విందాంలే ఇప్పటికైతే నడిపింది బండి తర్వాత రికార్డింగ్స్ వినుకుందాంలే ఇప్పుడు వేరే పని చేసుకుందాంలే అనేటువంటి ఒక నెగ్లిజెన్స్ అనమాట కదా లీనియన్సీ అంటది మనకు ఆ పదాలలో ఎందుకు అంటే నిర్లక్ష్యం వాక్యం వినాలి అంటే నిర్లక్ష్యం ఎందుకు అంత ఖచ్చితంగా వినాలి అని క్వశ్చన్స్ వేస్తుంటారు ఇంట్లో ఆ తర్వాత వినొచ్చు కదా ఇప్పుడు ఏం నష్టపోయింది ఏం కొంపలు అంటుకున్నాయి అనేటువంటి స్టేట్మెంట్స్ వస్తుంటాయి అప్పుడప్పుడు అవసరమా వినటం అవసరమా అని కొంతమంది అయితే జస్ట్ వాక్యం వినటం కోసమే వచ్చి వెళ్ళిపోతుంటారు సంఘాలలో ఉట్టి వాక్యం వింటే చాలాని అంటే అక్కడ సహవాసం వద్దు నీ శరీరమును సజీవయాగముగా సమర్పించాలి అన్నప్పుడు శరీరం అక్కడ ఉండాలి అని కదా అందుకే బ్రతి మాలుకుంటున్నా మిమ్మల్ని రోమీలారా మిమ్మల్ని నేను బ్రతి మాలుకుంటున్నాను శరీరమును సజీవయాగముగా ఎందుకంట అది పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగము పరిశుద్ధము దేవుడికి అనుకూలమైనటువంటి సజీవ యాగము కాబట్టి దాన్ని మనము సమర్పించుకోవాలి దేవుడికి అని చెప్పి వాత్సల్యముతో ఆయన బ్రతిములాడుకుంటున్నాడంట ఎట్టి సేవ ఇక్కడ మనకు వస్తుంది మాట ఎట్టి సేవ ఇప్పుడు సజీవ యాగంగా మన శరీరం సమర్పిస్తున్నాము అంటే దాని అర్థం ఏంటి మనల్ని మనము సేవకు అంకితం చేసుకుంటున్నాం కదా కొంతమందికి గాడ్స్ కాల్ అంటాం దేవుని పిలుపు వాళ్ళు సమర్పించుకుంటారు కొంతమందికి సంపర్పణ లేకపోయినా ఉత్సాహం కొద్దీ దేవుడి ఇచ్చినటువంటి ఆ యొక్క తలాంతలను వాడుకుంటున్నప్పుడు వాళ్ళు కూడా సేవలో వాడబడుతూ ఉంటారనమాట సజీవ యాగముగానే వాడబడుతూ ఉంటారు పిలుపు లేకపోయినా కాకపోతే మనం ఏం గమనించాలి కంట మీకు ఇట్టి సేవ మీకు యుక్తమైనది యుక్తమైనది మంచిది ఇట్లాంటి సేవనే మంచిది ఇలాంటి సేవ కాకుండా సజీవ యాగముగా సమర్పించుకోలేని మన శరీరాలని ఇంకా ఏ రకంగా దేవుడి నుంచికి వాడ వాడతాం అనేది అది మీనింగ్ లెస్ అనమాట అర్థరహితం అనమాట ఎందుకంటే నీ కను నీ చెవులు నీ మీ మనసు నీ హృదయము నీ ఆలోచనలు అన్నీ కూడా సజీవ యాగముగా సమర్పించుకోవాలి సజీవ యాగముగా మొత్తం అంటే వినుట వలన విశ్వాసము కలుగును అని చెప్తున్నాడు దేవు కదా వినుట వలన చెవులు ఎంత గొప్ప అవయవములు అంటే వినటం వలన విశ్వాసం కలుగుతుంది ఎందుకంటే మాట అన్న దేవుడు దేవుని సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండటానికి నువ్వు వాక్యంని వినాలి సన్నిహిత సంబంధం కలిగి ఉంటేనే నువ్వు వాక్యం వినటానికి ఇష్టపడతావు లేకుంటే అట్లా విని అట్ అంటే అది త్రోవ పక్కన పడిన విత్తనాల పరిస్థితి ఎందుకంటే అది వచ్చి మనలోని ఆ వేరు పారని స్వభావంతో అవి వచ్చి వెళ్ళిపోతున్నాయి అంటే ఫలభరితం కాలేకపోతుంది కానీ మంచి వాక్యం అయితే విన్నాం కదా చెవులు చేసినటువంటి పెద్ద తప్ప అనమాట ఇది వినుటకు చెవుల గలవాడు వినును గాక ఈ మాట చెప్తున్నప్పుడు దేవుడు ఇది మతార్తలు అంటాడు అనమాట పదకొండవ అధ్యాయము పదిహేనవ వచనంలో అంటాడు చెవి గలవాడు వినుడుగాక అని ఏసు చెప్పాడు ప్రభువే చెప్తున్నాడు చెవి గలవాడు వినుడు గాక నీ శరీరము సజీవ యాగంగా సమర్పిస్తున్నప్పుడు చెవి కూడా నీ శరీరంలోని ఒక భాగమే కదా అలాగే నోరు నీ శరీరంలోని ఒక భాగమే నాలుక నీ శరీరంలోని ఒక భాగమే అదేవిధంగా నీ కండ్లు నీ పాదములు నీ చేతులు నీ తలంపులు నీ హృదయము అన్నీ కూడా నీ శరీరంలోని భాగాలు ఇవి నువ్వు సజీవయాగంగా మొత్తానికి మొత్తం సమర్పించుకోవటానికైతే నువ్వు సిద్ధపడాలి సేవలో ఇది యుక్త యుక్తమైనది ఇదే మంచిది కరెక్ట్ వే అంటున్నాడు అనమాట యుక్తమైనది లేక మంచిది ఎందుకంటే ఈ వినుట అనేది వినుట వలన మనకు విశ్వాసం కలుగుతుంది ఇప్పుడు మనం ఎప్పుడైనా వాక్యం చెప్తున్నప్పుడు ఎక్కడైనా ఒక వ్యక్తిని పిలిచి ఆయనకి వాక్యం అందిస్తున్నప్పుడు వాడు అక్కడ ఇటువంటి దిక్కులు చూస్తుంటే మనకి ఎంత కోపం వస్తుంది కదా అంటే నేను చెప్తున్నప్పుడు వాడిని పిచ్చివాడినా నేను నీకే కదా చెప్తున్నా నువ్వు చెవియొగ్గి ఆలకించవచ్చు కదా అని మనసులో అనుకుంటాం ఎందుకంటే మొహం అంటే వాడు వెళ్ళిపోతాడు సో చెవి గలవాడు వినునుగాక ఎందుకంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది చాలా సార్లు మనము కొన్ని కొన్ని ఇగ్నోర్ చేస్తుంటాం ఓవర్లుక్ చేస్తుంటాం దాటి వేస్తుంటాం అనమాట ఆ ఇది మనకు తెలిసిందే ఇప్పుడు వినకపోతే ఏం ఏం ప్రాబ్లం లేదు తర్వాత వినొచ్చు మెల్లిగా ఎప్పుడైనా ఎందుకంటే ఇది అంత అర్జెంట్ మ్యాటర్ కాదు మనకు తెలిసిందే కదా చాలా సార్లు చాలా సార్లు హ్యూమన్ బీయింగ్స్ అనమాట వాళ్ళకు ఈ యొక్క వచ్చినటువంటి ఈ గుణంగా ఏంటంటే అన్నీ తెలుసు వాళ్ళు ఏ చెప్తున్నారో అది నాకు తెలిసిందే కదా వాళ్ళు కొత్తగా నాకేమని చెప్తున్నారా అని అనుకుంటాం కానీ వాక్యం ఎప్పుడు కూడా అది రెండు అంచుల ఖడ్గం కదా రెండు అంచుల పదునైన ఖడ్గం కాబట్టి అది చెప్పేవాడిని నరుకుతుంది వినేవాడిని కూడా నరుకుతుంది కాబట్టి చెప్పేవాడు జాగ్రత్తగా చెప్తే వినేవాడు కూడా జాగ్రత్తగా వింటే అక్కడ ఫల ఫలము కదా అక్కడ మనకు ఏంటి ఫలితము ఫలం మంచి ఫలంను పొందుకుంటారు కాబట్టి దేవుడు ఏమంటుండు వినుట వలన విశ్వాసం కలుగును అయితే ఆ వినుట ఏంటంట పౌలు చెప్తున్నది క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును ఇంకా నువ్వు ఏ రకమైన సంభాషణలు పాలిటిక్స్ అని సోషల్ అని సోషల్ మీడియా అని టీవీ అని ఇంకా ఏదో చర్చ్ ప్రోగ్రామ్స్ అని నీ సామాజికం నీ ఆర్థికం ఇవి ఏవి మాట్లాడుకున్నా వేస్ట్ ఇవన్నిటికీ అర్థరహితం అనమాట ఎందుకంటే సహాయం చేసేవాడు ఒక్క దేవుడు మాత్రమే ఏసు ప్రభు దగ్గరనే నీ యొక్క మొరలు నీ యొక్క విన్ సారీ నీ యొక్క విన్న పములు ఎందుకంటే కొండలు తట్టు కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది కేవలం అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి కేవలం దేవుని యుద్ధ నుండి ఎహో యుద్ధ నుండే మనకు సహాయం కలం కాబట్టి మనం చెప్పుకోవాలనుకున్నప్పుడు నోరు చేస్తుంది నాలుక పని చేస్తుంది అదేవిధంగా కంప్లైంట్స్ చేస్తున్నప్పుడు మీద మనము ప్రాపకాండా చేస్తున్నప్పుడు కూడా నీ నాలుక నీ నీ నోరు పనిచేస్తుంది ఒకను శిస్తున్నా దీవిస్తున్నా నీ నోరు నీ నాలుక రెండు పనిచేస్తున్నాయి అదేవిధంగా నువ్వు ఏం చూస్తున్నావు మంచి చూస్తున్నావా చెడు చూస్తున్నావా అనేది నీ కళ్ళు పనిచేస్తుంది కదా నీ హృదయంలో దుష్ట తలంపులు మంచి తలంపులు నీ ఆలోచనలన్నీ కూడా ఫలిత వాటి ఫలితం మనం తీసుకోవాల్సి వస్తుంది తప్పనిసరిగా మంచి ఆలోచనలు అయితే కాబట్టి శరీరమును ఉండాలంట సజీవ యాగము యాగం అంటే మనకు అందరికి తెలిసింది కదా ఒక యజ్ఞం అనమాట అది ఈ సేవా జీవితం ఒక యజ్ఞం లాంటిది ఈ యజ్ఞంలో నీ నోరు నీ కన్ను నీ చెవు నాలుక నీ హృదయము తలంపులు ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఉండాలి అవి దేవుడికి ఇష్టమైన రీతిగా ఇదే కదా దేవుడు కోరుకుంటున్నది ఇదే కదా ఆయన చిత్తము అని చెప్తున్నాడు రోమిలకు పౌలు భక్తుడు ఇది ఆయన చిత్తము ఏంటి ఆ చిత్తము ఒకసారి మళ్ళీ చూడండి మీరు సజీవ యాగముగా మి శరీరములను ఆయనకు సమర్పించుకునడని దేవుని వాత్సల్యంను బట్టి మిమ్మల్ని బతిమాలు కొంచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది ఇట్టి సేవ మీకు యుక్తమైనది అక్కడ రెండో వచనం చూడండి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై దేవుని చిత్త పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి రూపాంతరము మనసు మరి నూతన మగట వలన రూపాంతరము పొందుడి మనసు మారాలి సజీవ యాగంగా సమర్పించుకోవాలంటే మొత్తం మనసు టోటలీ మారిపోవాలన్నమాట టోటలీ వన్ ఎండ్ నుంచి అదర్ ఎండ్కి మన మనస్సు మారాలి అదేవిధంగా మనం ఏం ఏమంటున్నాడు అక్కడ ఈ లోక మర్యాదను అనుసరింపకూడదు ఈ లోక మర్యాద అంటే మనం చేస్తున్న ప్రతిదీ కూడా లోక మర్యాదే ఒక వ్యక్తిని ఇంటికి ఇన్వైట్ చేస్తున్న లోక మర్యాదనే లేదా ఒక వ్యక్తితో కలవడానికి వెళ్తున్న లోక మర్యాదనే ఈ లోక మర్యాద ప్రకారమే మనం ఇంట్లో పనులు జరుగుతున్నాయి పెళ్లిళ్ళు జరుగుతున్నాయి కదా అన్ని లోక మర్యాద చొప్పులే కాబట్టి ఏమంటుంది ఈ లోక అనుసరింపక ఉత్తమమైనది ఏంటో అనుకూలమైనది ఏంటో సంపూర్ణమైనది ఏంటో అది దేవుని చిత్తం తెలుసుకొని దానిని పరీక్షించి తెలుసుకోవటం దానిని పరిక్షించి తెలుసుకున్నట్లు ఏం జరగాలంట మనసు మారాలి నూతన పరచబడాలి రూపాంతరము చెందాలి ఇవి మూడు ఫేజెస్ లో జరుగుతుంటాయన్నమాట అప్పుడు అనిపించింది ఆశ్చర్య కార్యములు కదా ప్రభ ఒక మనిషి మనసు మారట అంత సులభమా మన వల్ల ఏమైనా అవుతుందా అంటే ఏమీ కాదు ఒక వ్యక్తి రక్షణ పొందాలి అంటే అది వాడి వల్ల అవుతుందా అంటే ఏమీ కాదు ఒక వ్యక్తి మారు మనసు పొందాలా రక్షించబడలా స్వస్థత పొందాలా ఇంకా ఏ కార్యమో ఇంకా ఏ కార్యమో ఏది జరగాలన్న అది దైవ చిత్తము దైవ కార్యం తప్ప మానవ ప్రమేయము మానవ కార్యములు కానే కాదు కాబట్టి అని ఏమంటుండు ఈ మూడు ఫేజెస్ లో మన యాగము సజీవ యాగముగా మనం చేస్తున్న ఈ సేవలో సజీవ యాగముగా ఈ లోక అనుసరించనే కూకూడదు నువ్వు చేస్తున్న సేవ ఒక సిస్టమాటిక్ గా ఎప్పుడు ఇదేలాగా ఉండాలి రూల్ ఎక్కడ ఉందా అంటే ఎక్కడ లేదు బైబిల్ కదా సజీవ యాగంగా నీ శరీరం సమర్పించినప్పుడు లోక మర్యాదలను పక్కన వాడేస్తావు అనమాట ఎందుకంటే దేవుడి చిత్తం మీద మాత్రమే నెరవేర్చటానికి మనం సిద్ధపడతాము మనము సిద్ధపడతాము కాబట్టి ఏమంటున్నాడు అక్కడ ఉత్తమమైనది అనుకూలమైనది సంపూర్ణమైనది ఏంటో అది దేవుడి చిత్తం అది తెలుసుకోవటమే ఇప్పుడు మన యొక్క కర్తవ్యం అనమాట ఆశ్చర్యకారంలో నీ యొక్క గ్రంథంలో నేను చూడాలి అంటే నేను ఏమైపోవాలంట నూతన పరచబడాలి ఉత్తమం చూసుకోవాలి అదేవిధంగా అనుకూలమైనది ఏదో కూడా నేను గ్రహించాలా అప్పుడే నేను ఆయన యొక్క వాక్యంలోని ఆ యొక్క చూడగలను ఎందుకంటే అప్పుడే నా యొక్క కన్నులు తెరవబడతాయి అప్పుడే నా కనులు తెరవబడితే నేను గ్రహించగలను లేదంటే నా హృదయము నా తలంపులు నా కళ్ళు నా అవయవములన్నీ కూడా నాకు నేను చెప్పినట్టుగానే వింటాయి అంతే తప్ప అది దేవుడికి లోబడని స్వభావం అనమాట కాబట్టి అదే అంటున్నాడు ఆయన నీ ధర్మశాస్త్రం అందు నేను చూడాలి బ్రబ్బ నేను చూడాలి అంటే నా మనోనేతలను నువ్వు వెలిగిస్తే తప్ప నా నా సొంతంగా నేను ఏది చేయలేను నేనేది చేయలేను అని చెప్తున్నాడు అక్కడ ప్రభువు మనం ఒకసారి ఈ ప్రభు ఏసు ప్రభువుకి శిలువ వేయక ముందు శ్రమలకు ముందు ఆయనని ఆ హోసన్నా హోసన్న అనుకుంటూ తీసుకెళ్తుంటారు ఒక చిన్న గాడిద పిల్ల మీద కూర్చోబెట్టుకొని కదా మనం అక్కడ మార్కు సువార్త పదకొండవ అధ్యాయము మూడవ వచనంలో చూస్తాం ఈ ఈ యొక్క ఇన్సిడెంట్ యొక్క సందర్భము అక్కడ ఏమంటారు అక్కడ ఒక గాడిదపిల్ల కట్టబడి ఉంటుంది దాని తల్లి పక్కనే ఉంటుంది మీరు వెళ్ళి తీసుకొని రండి అని శిష్యులకు చెప్తే వాళ్ళు అంటారు ఎవరిని అడుగుతారేమో వదా మరి ఏం చెప్పాలి ప్రభ అంటే అక్కడ దేవుడు తన ఆశ్చర్య కార్యంను వాళ్ళకు వివరిస్తున్నాడు ఏమంటాడు ఎవడైనాను మీరు ఎందుకు ఈలాగు చేయచున్నారు అని మిమ్మల్ని అడిగినటలా అది ప్రభువునకు కావలసి ఉన్నది అది ప్రభువుకు కావాల్సి ఉన్నది తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపును అని వాని పంపాను పంపును అని వాని పంపాను మనం ఏం గమనిస్తున్నాం ఇక్కడ తన శిష్యులు తన వద్దకు గాడిదని దాని పిల్లను కూడా తీసుకొని విప్పి తీసుకురావడానికి పంపాడు మనకు అక్కడ తెలుసు ఆ ఓనర్ అడుగుతున్నాడు ఎందుకు బాబు అంటే ఇది ప్రభువునకు కావాల్సినది గాడిద గాడిద పిల్ల రెండు కావాలంట గాడిద పిల్లను కూడా తీసుకొని రమ్మంటున్నాడు ఇది ప్రభు కావాలంటే అక్కడ మనం ఏడవచనంలో గమనిస్తాము ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండే వాటి మీద అంటే గాడిదల మీద బట్టలు వేస్తే ఆ బట్టల మీద దేవుడు కూర్చోవడం కదా ఆ ఊరగింపులో హోసన్నా హోసన్నా అని ప్రభుపేట వచ్చిన వాడు అని చెప్పుకుంటూ స్థుతిస్తూ ఆ నాట్యంతో ఆ సంతోషంతో ఆనందంతో గంతులు వేస్తూ ఆయన మహిమ పరుస్తూ ఆయన తీసుకెళ్తున్నారు ఎరచలేము వీధుల మనం అక్కడ ఏం గమనిస్తున్నాము అంటే జన సమూహంలోనూ తమ బట్టలను దారి పరిచిరి కొందరు చెట్ల నరికి దారి పరిచిరి వచనంలో మనం ఏం గమనిస్తున్నాం జన ఆయనకు ముందు వెళ్ళి చుండిన వారును వె వచ్చి చూడిన వారును దావిదు కుమారునికి జయము జయము అని ప్రకటిస్తూ అదొక పెద్ద ఊరేగింపు ఉత్సాహంతో ఆనంద ఆర్భాటంతో వెళ్తున్న ప్రొసెషన్ అనమాట అది కదా గాడ్స్ ఫైనల్ ప్రొసెషన్ అంటాం ఆ తర్వాత ఆయన శ్రమల ప్రొసెషన్ జరుగుతుంది తర్వాత నెక్స్ట్ సో ముందు ఏమో మహిమ పరచబడుతున్నాడు జనాల మధ్యన మళ్ళీ అదే నవ హృదయము కదా ఒక వార ముందర ఆయనని ఊరేగించిన వాళ్ళు తర్వాత ఒక వారం తర్వాత ఆయనని సిలువ వేయండి అని అప్పగించిన వారు ఒకటే మనిషి రెండు రకాలుగా ప్రవర్తన జస్ట్ ఒక పది రోజుల గ్యాప్ లో జరిగిపోయింది కాబట్టి ఇక్కడ మనం ఏం కనిపిస్తున్నది అంటే అంక ఇక్కడ ఏం కనిపిస్తుంది ఆ కట్టబడిన గాడిద ఉన్నాం ఇక్కడ ఆ గాడిద పిల్లకు సాదృశ్యం ఏంటంటే మనము కూడా కట్టబడిన గాడిదలు లాగానే ఉన్నాం కదా ద బౌండ్ టాంకీస్ అంట కట్టబడిన గాడిదలు రెండు విధాలైన మార్గాలు ఉన్నాయి అక్కడ ఒకటి జీవితానికి పరలోకానికి మరియు రెండవది మరణానికి రెండు మార్గాలు ఆ గ పిల్ల కోసము ఉంచబడినాయి ఒకటైతే ఏసు ప్రభు అయినా ఆయననే మార్గము ఆయనే సత్యము ఆయనే జీవం ఆయన దగ్గరికి తేయబడింది అందుకే దానికి కట్లు విప్పబడినాయి ఆ గాడిదకి కట్లు అది పిల్ల గాడిద కాబట్టి దాని మీద కూర్చున్న పక్కన తల్లి కూడా ఉంది తల్లికి అక్కడ రోల్ లేదనమాట ఆమె ఏం లేదు కానీ తల్లి లేకుండా ఆ చిన్న గార్డెళ్ళు అక్కడ ఉండదు ఎందుకంటే తల్లి ఉంటేనే అది ఉంటది అక్కడ కాబట్టి పిల్లని తీసుకొని వస్తున్నారు దానికి విడుదల ప్రకటించింది దేవుడు కదా విమోచన సువార్త ద్వారా మనలను కూడా ఏసు వద్దకు తీసుకురావడానికి ఆయన తన శిష్యులను పంపాడు సేమ్ అట్లాగే బంధకాలలో కదా బానిసత్వంలో పాపములో మనము గందరగోళ పరిస్థితుల్లో దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు కట్టబడి ఉన్నప్పుడు మనలను కూడా ఆ తల్లి వలె ఒకరు తీసుకొని వచ్చింది ఆయన యుద్ధకు వచ్చినప్పుడు ఆ కట్లు ఆ బంధకాలు విప్పబడ్డాయి తల్లికి ఏం రోల్ లేదు ప్రాధాన్యత లేదు కానీ తల్లి లేకుండా మాత్రము ఆ కార్యం జరగదనమాట మనం చాలా సేవకు వెళ్తున్నప్పుడు చాలా మందిని మనం తీసుకెళ్తుంటాం ఎక్కడెక్కడో దయాలు పట్టిన వారు ఎక్కడెక్కడో రోగాలతో ఉన్నవారు ఎక్కడెక్కడో బంధకాల్లో ఉన్నవారు విడుదల కొరక ఎదురు చూస్తున్న వారి కోసం మనం వెళ్తున్నాం ప్రార్థన చేస్తున్నాం మనకి ఏ ప్రాధాన్యత లేదు అక్కడ ఎందుకంటే మనం జస్ట్ తీసుకు మనము మన పరిచర్య ఉపయోగపడుతుంది తల్లిగాడిది లే మనం కూడా తీసుకు వెళ్ళటానికి మన పరిచర్య ఉపయోగపడుతుంది దేవుడు ఆ విధంగా వాడుకుంటున్నాడు ఎందుకంటే కట్లు విప్పు ఆయనే ఏ బంధకాలున్నా తొలగించివాడు ఆయనే కాకపోతే అక్కడ సమస్త మహిమ దేవుడికి మాత్రమే చెందుతుంది ఇక్కడ మీరు గమనిస్తే తల్లిగాడిదే ఏం చేస్తుంది అంటే అది జస్ట్ తోడుగా వచ్చిందనమాట తోడుగా ఉంది కాబట్టి ఆ పిల్ల ఎక్కడికి చెదరకుండా అక్కడే నిలబడి ఉంది అంతే దాని దాని రోల్ ఎంతవరకు అంటే ఆ బిడ్డని అక్కడ నిలబెట్టడం వరకే అంతవరకే దేవుడు ఆ తల్లిని వాడుకున్నాడు సేవ సేవకులను కూడా అంతే ఒక వ్యక్తి యొద్కు నడిపించడానికి నిన్ను ఆ తల్లి లాగానే వాడుకుంటున్నాడు నీ పని ఏంటి అంటే జస్ట్ ఏసు ప్రభు యొద్కు తీసుకుని రావటమే కట్లు విప్పడము బంధకాలను తీసివేయటము రోగంలో నుండి స్వస్థత పరచడము ప్రతి విషయంలో విడుదల తీసుకురావటం అది ఏసు ప్రభు యొక్క కార్యం ఎందుకంటే మన మనము మన జీవితాలను పరీక్షించుకొని చూసుకుంటే మనకి ఏం గమనిస్తున్నాము అంటే మనల్ని ఎందుకు జనాలు గౌరవిస్తున్నారు అంటే మనం ఏం చేస్తలేము దశ దేవుని యొక్క సుధార్థను ప్రకటిస్తున్నాం అంతే మనం గొప్ప కారణంలో ఏమీ జరగవు కానీ ప్రజలు మనల్ని ఎందుకు గౌరవిస్తున్నారంటే మీకంటే గొప్ప వ్యక్తులు మీకంటే గొప్ప వ్యక్తులు అక్కడ ఉన్నట్టయితే అక్కడ గుర్తింపు ఎవరికి ఇస్తున్నారంట మీలో ఉన్న దేవుడికి మనం ఎందులోనో గ్రేట్ కాదు కదా మనం ఎందులోనూ గ్రేట్ కాదు మనం అక్కడ వాక్యంని తీసుకొని వస్తున్నాము అందును బట్టి మనకు గౌరవం దక్కుతుంది కానీ అది మన కోసం కాదు ఆ గౌరవం అంతా కూడా ఏసు ప్రభుకు చెందుతుంది కాబట్టి మనం తీసుకురావటము వాక్యంని పరిచయం చేయటము ఏసు ప్రభుని పరిచయం చేయటం వరకే మన యొక్క ప్రయాస అంతే అంతకు మించి మనకి అక్కడ ఏమీ లేదు మనకు గౌరవం ఇస్తున్నారు చాలు గప్తున్నారు గాలండ్ వేస్తున్నారు ఇన్విటేషన్ రోడ్ స్టేజ్ మీద అరుస్తున్నారు అందరు చప్పట్లు కొడుతున్నారు స్టాండింగ్ ఓవేషన్ ఇస్తున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే అది మనకు కాదు అది మనము ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకోవాలా ఎందుకంటే సమస్త ఘనత మహిమ యేసు ప్రభుకు చెందుతుంది కాబట్టి ఆ వాక్యము ఏం చెప్పాలో అప్పటికప్పుడు అక్కడ పరశుధాసుడు నడిపిస్తాడు కాబట్టి సమస్త గనత ఆయనకు చెందుతుంది కాబట్టి ఆయన వాక్యంని గౌరవించుతున్నారు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాల వాక్యం ని అనేది చెవులు ఉన్నవాడే చెయ్యగలడు చెవులు గలవాడు వినుగాక అంటే వింటేనే ఆ వాక్యంకి గౌరవం ఇస్తాడనమాట ఖండించే వాళ్ళు కూడా ఉన్నారు ఈ మధ్య మనకు టీవీలో ప్రొద్ధ బొద్దస్తము ఛానల్స్ సోషల్ మీడియాలో డిబేట్లు పెట్టుకుంటున్నారు దేవుడి వాక్యంతో ఎప్పుడు డిబేట్లు పెట్టకూడదు అన్నిల నోట దేవుడి నామము అవమానపరచబడుతోంది అక్కడ నువ్వు వాక్యం చెప్తున్నావు నువ్వు కరెక్షన్ చేస్తున్నావు అనుకుంటున్నావు కానీ అక్కడ ఇంకోటి ఏం జరుగుతుంది దేవుడి నామముకే అవమానం ఆయనకు ఎట్లా మహిమ చెందాలనో పొందాలనో ఆయనకు తెలుసు కదా ఆయనకు కానీ ఏటంటే డిబేట్లలో పిచ్చి పిచ్చిగా వాటితోటి వాదించటము అరవడము ఇదంతా వేసిస్తుంది దండగా అందులో మీనింగే లేదు అసలు దేవుడి నామము ఇంకా ఇంకా అవమానపరచబడుతుంది కాబట్టి ఇలాంటి వాళ్ళు తెలుసుకోవాలన్నమాట ఎప్పుడైనా ఎందుకంటే ఇలాంటి వాటిలో మనం డిబేట్లలో పాల్గొనకూడదు నీకు తెలిసి సత్యమైన వాక్యం చెప్పు వాళ్ళు వింటే వింటారు స్వీకరించకపోతే అది వాళ్ళ దేవుడికి మనం అప్పజెప్పమాట ప్రభా ఈ వి ఈ బిడ్డ కార్యం జరిగించినైనా అని అందుకంటే మనము ఏం నేర్చుకున్నాము మనము ప్రభువుకి కావాల్సిన వారం దేవుడు ఏసు ప్రభ ఎట్లా అంటున్నాడో ఆ గాడిద పిల్ల ప్రభువుకు కావాల్సినది అని చెప్పగానే వాళ్ళు ఎట్లా విడుదల చేస్తారో అట్లాగే మన విషయంలో మీరు ప్రభువుకి కావలసిన వారు మీరు కూడా ప్రభువుకి కావలసిన వారు ఎందుకంటే మనల్ని ఎంచుకున్నాడు అనమాట మనల్ని ఎంచుకున్నాడు ఆ పరిచర్య కోసం మనల్ని ఒక గాడిద పిల్లలాగా మనల్ని వాడుకుంటున్నాడు ప్రభువుకు కావలసిన వారం మనం ఎందుకంటే మనము అతన్ని మహిమ పరుస్తూ ఆయన మహిమను ప్రకటిస్తూ మనం వెళ్తూ ఉన్నప్పుడు అయ్యో నన్ను గార్ధితో పోలిస్తావా హౌ డేర్ యూ అని మనం ఎవరిని అనలేము ఎందుకు అంటే అది వాక్యరీతిగా తప్పనమాట అది హంబుల్నెస్ అనమాట మన వినయంకి మన విధేయతకి ఒక చిహ్నంగా చూపిస్తుంది అక్కడ అంతేగాని మనల్ని గార్ధిలారా అనలే దేవుడు ఇది ప్రభువునకు కావాల్సినది అని దేవుడు చెప్పినప్పుడు మనము లోబడి ఉంటామా ఇక్కడ దేవుడు ఒక గాడిద మాత్రమే ఎక్కవలసి వస్తే అతనికి మరో గాడిద ఎందుకు అవసరము కదా ఒక చిన్న భారవాహకపు గాడిద పిల్ల ఒకటి చాలు కదా మరి పక్కన తల్లి కూడా ఎందుకు ఉండాలి తల్లి కూడా ఎందుకు ఉండాలి దాని అవసరం ఏంటి అక్కడ దాని అవసరము ఏంటి అక్కడ అని మాట్లాడుకుంటే మనం అక్కడ ఇంకొక విషయం గమనిస్తాం ఏసు ప్రభు యొక్క తల్లి గాడిదపై కూర్చోకపోయినా ఏసుకు ఇది కూడా అవసరమే కదా మరి పక్కన నిలబడింది ఒక తల్లి లాగా ఆమె విడుదల కొరకై విమోచన కొరకై బలియాగముగా గొర్రపిల్లని సిద్ధపరిచిన తల్లిగా చూస్తున్నాం ఆమె అని మనం అందుకే ఆమె పక్కన ఉంది మర్యమ లేకపోతే యేసుప్రభు లేడా అంటే లేడు ఎందుకంటే కాబడిన స్త్రీ ఆమె ఇంకెవరన్నా కావచ్చు ఆమె ప్లేస్ లో కానీ దేవుడు ఆమెనే పర్టికులర్ గా ఎంచుకున్నాడు అదేవిధంగా నిన్ను కూడా దేవుడు ఎంచుకున్నాడు యు ఆర్ ద చోజన్ పర్సన్ నేను ఎంచుకున్నప్పుడు దేవుడు నీకిచ్చిన పనిని నువ్వు ఎంతవరకు చేయగలుగుతున్నావు ఆయన కార్యంలో అన్ని ఆశ్చర్యంగానే ఉంటాయి పనికి మాలిన వారిని బీద వారిని జ్ఞానం లేని వారిని ఇలాంటి వారిని దేవుడు వాడుకుంటాడు ఎందుకు అంటే అలాంటి వారి ద్వారా కూడా సేవ జరుగుతుంది దేవుడు మహిమ పరచబడతాడు అనేది అయినా రుజువు చేస్తూ అక్కడ కాబట్టి మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు చాలా సార్లు ఆలోచిస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది ఏంటి ప్రభ నేను కూడా సేవ చేస్తా నా నాలాంటి వాళ్ళని కూడా నువ్వు సేవలో వాడుకుంటావా అనే ప్రశ్న మనకే మనకే వస్తుంటుంది నేను ఎంత అయోగ్యరాల్ని నేను ఎంత అయోగ్యుని ప్రభ నేను ఏ విషయంలోనూ గొప్పవాడిని కాదు నీకు వాక్యం చెప్పే స్తోమత నాకుందా అసలు అర్హత నాకుందా ప్రభను వీచిన ఈ ధన్యత ఇది ఇది ప్రభు వీచిన ధన్యత చెప్పి ఆయనను మాత్రమే మహిమపరచగలిగే మనుషులుగా మనల్ని నిలబెట్టిండి దేవుడు ఎందుకంటే దేవుడిని మహిమను తీసుకురావడానికి పేతుర్ని కూడా ఒక విషయంలో ఉపయోగించుకున్నాడు ఎట్లా పేతురుని ఏసు వద్దకు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు ఆంధ్రయ కదా చిన్న గార్డు పిల్లగా పేతురుంటే తల్లి గార్డుగా పక్క నుండి పేతురుని తీసుకొచ్చి పరిచయం చేశాడు ఎంత పెద్ద సేవ జరిగింది ఎంత ఆశ్చర్యం కదా ఎంత పెద్ద సేవ ఎంత ఆశ్చర్యమైన కార్యం అది ప్రభా నువ్వు ఎంత గొప్పగా వాడుకుంటున్నావు ఒక్కొక్క వ్యక్తిని ఎందుకంటే ఆంధ్రయ అనేవాడు అంత పెద్ద ప్రీస్ట్ లేదా ప్రీచర్ కాదు అక్కడ అనామకుడు పెద్దగా పేరు లేని వ్యక్తి కానీ పేతును క్రీస్తు వద్దకు తీసుకురావటానికి అతడు బుఖ్యుడు అనమాట ద చీఫ్ పర్సన్ బిహైండ్ సెండ్ పీటర్ దేవుడి పాదముల వద్దకు తీసుకురావటానికి ఆంధ్రయని ఒక గాడిద తల్లి గాడిదిగా వాడుకున్నాడు దేవుడు అక్కడ అట్లాగే బరబ్బ బర్ణభాసు బర్ణభాసు తల్లి గాడిదలాగా ప్రసిద్ధి చెందలేదు తల్లిగా ఆమె పెద్దగా పేరు లేని వ్యక్తి కానీ దేవుడు అతనిని ఉపయోగించి పౌలు మార్కులను ప్రభువుకు ఉపయోగించుకున్నాడు అనే తల్లి ద్వారా జరిగిన కార్యం అంటే ఇలాంటి వారికి పెద్దగా గుర్తింపు రాదు చాలా మనం పాటు పడేది ఏంటంట గుర్తింపు ప్రభు యొక్క ఆశ్చర్యకార్యాలను వివరిస్తున్నప్పుడు నీకు గుర్తింపు రాదు అది మనం గుర్తుపెట్టుకోవాలి మనకు ఏ గుర్తింపు వద్దు ఎందుకంటే ప్రభువుని గుర్తించాలి జనాలు అప్పుడే వారు ప్రభువుని మహిమ పరచగలరు నేను ఈ భూమి పంపించిన దేవుడు కేవలము తన మహిమ కొరకే అనేది ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోవాల నీకు ఒక కుటుంబంనిచ్చిండు నీకు టాలెంట్స్ ఇచ్చిండు నీకు చదివి ఇచ్చిండు నీకు ఉద్యోగం ఇచ్చిండు నీకు ఆస్తిపాస్తులు ఇచ్చిండు ఎందుకు అంటే తండ్రిని మహిమ పరచటానికి మాత్రమే నువ్వు గొప్పగా ఫీల్ అయిపోయి అహంకారంతో కళ్ళు బిలిచేకి దేవుడు ఎవరు అని దూషించే స్థాయికి రాకుండానట్లు అది ఆయనను మాత్రమే మహిమ పరుచున్నట్లుగా మనము అక్కడ గమనిస్తున్నాం అక్కడ గమనిస్తున్నాము అదేవిధంగా ఆ మనకు ఇంకొక వ్యక్తిని చూపిస్తారు ఇక్కడ చాలా క్రైస్తవులు దేవునికి మహిమ తీసుకురాకపోవటానికి రావడానికి సహాయపడుతున్నది ప్రభువుకు మీరు అవసరము అన్న ఒక వాక్యంని వాళ్ళు అచ్చు తప్పుగా తప్పు లేకుండా పాటిస్తున్నారు మనము ప్రభువుకి అవసరం మనము ప్రభువుకి అవసరం ఇది ప్రభువుకు అవసరమై ఉన్నది అని ఎట్లయితే చెప్పిండో దేవుడు అదేవిధంగా ఈ రోజు మనకు ఈ మాట హెచ్చరిస్తున్నాడు మీరు ప్రభువుకి అవసరం అంతే ఇంకా దానికి వేరే వేరే కొనసాగింపు లేదు ప్రభువుకి మీరు అవసరం సమయాన్ని మనం గమనిస్తాం ఒక పెద్ద ప్రవక్త అయినా కానీ అతని తల్లి హన్నా లేకుండా అతను ఏమీ చేయలేడు ఎందుకంటే హన్నా ప్రార్థన పూర్వకంగా దేవుని యుద్ధ నుంచి ఎంతో బాధతో మనోవేదనతో విన్నపాలతో కన్నీటితో ఆయన పొందుకుంది ఆయన పొందుకుంది అంత ప్రార్థనా పరురాలు కాబట్టి ప్రభుకు సమర్పించగలిగిందామే కదా హన్న లేకపోతే సమయలు ఆ నడిపింపులో ఆ పెంపకంలో ఎదిగేవాడు కాదేమో కాబట్టి సమయలు ఒక పెద్ద ప్రవక్త ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రవక్త ఆయన పక్కన నిలబడింది ఆమెకు పేరు రాదు ఆమెకు పేరు లేదు కానీ ఆమె లేకుండా ఈ ఈ కార్యము జరగది అనమాట ఆమె ఉండాలి ఆమె ఉంటేనే అది కంప్లీట్ అవుతుంది సేమ్ వే మోషే దేవుని యొక్క స్నేహితుడు అతని తల్లి ఈకబోదు లేకుండా అతను ఏమీ కాడు కదా ఇది మనము హెబ్రీ పత్రికలో చూస్తాం పదకొండవ అధ్యాయమే ఇరవై వచనంలో దేవునికి మంచి స్నేహితుడిగా పేరు తెచ్చుకున్నాడు మోషే కానీ ఆమె తల్లికి పేరు వచ్చిందా అప్పుడు ఆ రోజుల్లో మగపిల్లవాడిని చంపేయాలి అని చెప్పి ఎప్పుడైతే ఫరో ప్రకటిస్తాడో అప్పుడు ఆమె కొడుకుని దాచిపెట్టింది ధైర్యం చేసింది కదా కానీ ధైర్య సాహసాలు ఎవరము చెప్పుకోము అసలు ఎప్పుడు అంతగా గుర్తింపు పాత్ర ఆమెది ధైర్య సాహసాలని ఎప్పుడు గుర్తించుకోము మరి అమ్మని గురించి ఆలోచిస్తే మీరు మరి అమ్మని గుర్తించుకుంటారా ఒక క్యాథలిస్త కదా అయితే మనం వాళ్ళని కూడా కించపరచము వాళ్ళు కూడా యేసు ప్రభునే నమ్ముతారు యేసుప్రభు ద్వారానే ప్రార్థనలు చేస్తారు వాక్యము అన్ని న్యూ టెస్ట్మెంట్ ఓల్డ్ టెస్ట్మెంట్ పాటిస్తారు కానీ తల్లికి ఎక్కువ ప్రాధాన్యత తల్లి లేకుండా కొడుకుని ఏ విధంగా మీరు ఆహ్వానిస్తారు అనేది ఒక ప్రశ్న దగ్గర వాళ్లకు మనకు క్లాష్ ఉంటుంది అంతే తప్ప వాళ్ళు విశ్వాసులే దేవుని చేత ఎన్నుకోబడిన వారే కాబట్టి కొంచెం వక్ర మార్గంలోకి వెళ్ళిపోయి వాళ్ళది వాళ్ళ సేవా జీవితం మళ్ళీ లాస్ట్కి ఎక్కడికి రావాలా రక్షణ జరగాలి అంటే పరలోకంనికి వెళ్ళాలి అంటే ఏసు ప్రభునే మార్గము ఇది తెలుసు వాళ్ళకి కదా అంటే మధ్యలో ఈ వర్షిప్ ప్రాసెస్ అనేది కొద్దిగా మారిపోయింది కాబట్టి మనం వాళ్ళని హించపరచం కదా వాళ్ళని అవమానించము వాళ్ళు మీరు మీరు మీరు వేసి మేమే గొప్ప ఇట్లాంటి కాలర ఎగరేసే పనులు మనం ఎప్పుడు చెయ్యము ఎందుకంటే అది మన నైజం కాదు మన స్వభావమే కాదది కాబట్టి మనం ఇక్కడ ఏం గమనిస్తున్నాము మోసే తల్లి ఆ మోషని కాపాడటము మోషని ఫ్ ఇంట్లో చేర్చేందుకు ఒక మార్గంని చూ చూడటమో అక్కడ ఫరో కుమార్తెకి కొడుకుగా పెరగటమో ఆయన ధర్మశాస్త్రంని అన్ని రకాల చదువులు జ్ఞానంలో విజ్ఞానంలో ఆయన ఎదుగటానికి తల్లి ఒక సాధనంగా వాడిపడింది ఇప్పుడు ఏ విధంగా అయితే చిన్న గార్దె పిల్ల దేవుడి మహిమ కొరకు సాధనమో అదేవిధంగా మోసె తల్లి కూడా మీరటనే గమనిస్తూ ఉంటే దావీదు తల్లి కానీ కదా యాకోబు తల్లి కానీ వీళ్ళంతా కూడా పెద్దగా మాట్లాడరు కానీ సీక్రెట్ గా సైలెంట్ గా వాళ్ళు చేసే పని ప్రభువుకు మహిమకరముగా చేసినరు ఇదొక్కటి మనం జ్ఞాపకం చేసుకోవాల ప్రభువుకు మహిమకరంగా జరిగించిండ్రు ఎందుకంటే తల్లి ప్రభు యొక్క దాసి అతని తల్లి ప్రభు యొక్క దాసి దావిద తల్లి హిమోతి కదా మరొక శిష్యుని మనం గమనిస్తాం అతని తల్లి కూడా మరియు అవ్వ సహాయం లేకుండా ఆయన దేవుని సన్నిధికి ప్రభు యొక్క సాన్నిహిత్యానికి చేరలేకపోయేవాడు కానీ తల్లి అవ్వ ఇద్దరూ కూడా పర్సన్స్ బిహైండ్ తిమోతీస్ స్పిరిచువల్ జర్నీ కదా ఆధ్యాత్మిక ప్రయాణంలో తల్లి అవ్వ కూడా ఉన్నారు వాళ్ళు లేకుండా అయితే ఆ మార్గం అంటే దేవుడు వాళ్ళు లేకపోతే మరొకరు చూసి కదా మరొకరిని చూస్తాడు కాకుండా అక్కడ వాళ్ళ పాత్రని మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేసింది బైబిల్లో తిమోతి ఏజు శిష్యుడు కానీ అతని తల్లి మరియు అవ్వ సహాయం లేకుండా అని శిష్యుడు కాలేకపోయేవాడు ఇట్లా మనం ప్రతి స్థలంలో చూసుకుంటే స్త్రీ స్వరము ప్రతి చోట నిశ్శబ్దంగా ఉంటోంది ఆశ్చర్యం అనిపిస్తుంది ప్రభా చేసినప్పుడు సాటి అయిన సహాయము అని చెప్పే కదా నువ్వు అవ్వం చేసినావు మరి అక్కడ అవ్వకి ఇచ్చినంత ప్రాధాన్యత మిగతా స్థలాలలో ఎందుకు లేదు అంటే వాళ్ళకి ఏమి ప్రాధాన్యత లేని పాత్రలు కావవి కాకపోతే మనం గుర్తించుకోవాలి వారిని ఎందుకంటే వారి కాంట్రిబ్యూషన్ కూడా చాలా గొప్పది వాళ్ళ కాంట్రిబ్యూషను చాలా గొప్పది వారు లేకుండా ఇతరులు ముందుకు సాగలేదు స్త్రీని అంటే దాంట్లో మనకు తల్లి కావచ్చు చెల్లి కావచ్చు అక్క కావచ్చు భార్య కావచ్చు కదా బిడ్డ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు మనం గౌరవించాలి వాళ్ళని ఎందుకంటే మంచి పనికి ప్రభువుకు వీరు కావాలి మరి మంచి పని కోసమైతే ప్రభువుకు వీరు కావాలి దేవుడు కావాలి కోరుకున్నప్పుడు మనం ఎవరము ఆటంకపరచటానికి కదా అందుకని ఆయన ఆశ్చర్య చూస్తుంటే మనవ స్వభావం మామూలుగా అయితే పౌలు భక్తుడు ఏమంటాడు స్త్రీ సంఘంలో మాట్లాడటకు నేను సెలవు ఇవ్వను పర్మిషన్ ఇవ్వను అంటున్నాడు ఆయన అయితే అది యేసు ప్రభు అన్నమాట కాదు పౌలు భక్తుడు అన్నాడు ఎందుకంటే అది ఆ రోజులో ఉన్నటువంటి పొలిటికల్ సోషల్ కండిషన్స్ లో అట్లా ఉండనమాట స్త్రీకి గౌరవం ఇచ్చేటోళ్ళు కాదు కాబట్టి ఈమె గౌరవం పొందదగని స్థలాలలో ఎందుకు అవమానం పాలు కావాలి కాబట్టి వీళ్ళు కామ్గా ఉంటే బాగుంటది అన్నట్టుగా నేను సెలవు ఇవ్వను అన్నాడు కానీ స్త్రీలు మాట్లాడకూడదు అనట్లేదు ఆయన సంఘంలో కాకపోతే ఇంట్లో మాట్లాడుకోవాలా స్త్రీల సమాజంలో మాట్లాడుకోవచ్చు స్త్రీలందరూ కూర్చినప్పుడు అమలక్కలు ముచ్చట్లు పెట్టుకున్నప్పుడు అక్కడ మాట్లాడుకోవచ్చు కదా తర్వాత తర్వాత మారిపోయింది ఇప్పుడు మార్కుసు వార్తలో మనకు దేవుడే చెప్తుంది కదా మీరు వెళ్ళండి సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్తను అక్కడ భూది గంతం వరకు మీరు వెళ్ళండి అని చెప్పినప్పుడు అక్కడ మీరు అంటే బోత్ మ్యాన్ అండ్ ఉమన్ కదా మీరు వెళ్ళాలా సేవ జరిగించాలా ఎందుకంటే ఇలాంటి వారి కోరికే కదా ఆయన వచ్చింది మీరు నాకు కావాలి అంటున్నాడు దేవుడు మీకు ఇది ప్రభుకి మీరు ప్రభుకు కావలసిన వారు కాబట్టి మిమ్మల్ని దేవుడు కోరుకుంటున్నాడంటే మీ జీవితాలు సజీవ యాగముగా ఉండాల్సింది అట్లా లేకుండా మీరు ఏ సేవ చేసినా ఆ సేవలో ఫలితం ఉండదు అని చెప్పడానికి అనమాట ఎందుకంటే ఈయన కార్యంలో మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనకు ఆశ్చర్యమేస్తారు ఎందుకంటే ఎంత ప్రేమ దేవుడు కదా మనం పెరిగే కొద్దీ దేవుని గురించి వారి స్వంత భావాలను సృష్టిస్తుంటారు మనం ఏం చేస్తున్నాము పెరుగుతూ పెరుగుతూ ఉన్నాగానే ఒకప్పుడు చిన్నప్పుడు విన్న దేవుడు ఇప్పుడు మనకు ఇప్పుడు పెరిగే కొద్దీ మనం చూసిన దేవుడు ఈయన కాదేమో అన్నట్టుగా ఉంటుంది మన బిహేవియర్ ఈ చిన్నప్పుడు అమ్మ చెప్తుంది దేవుడిని అది అడుగు నువ్వు ఇది అడుగు నీకు ఏది అడుగు అంటే గుడ్డిగా సంపూర్ణమైన విశ్వాసంలో దేవుడిని అడిగి దేవుని ఎదురు పొందుకోవటము ఇది మన జీవిత ప్రయాణంలో ఒక భాగం కానీ ఎదిగే కొద్దీ మన యవనసులను చూడండి ఎదిగే కొద్ది వేర్ ఇస్ గాడ్ షో మీ గాడ్ అంటున్నారు కదా ఎక్కడ దేవుడు చేపించండి దేవుణ్ణి అనే అనే స్థాయికి వచ్చేసిన మరి చిన్నప్పుడు మనము సరైన వాక్యంనే పోషణ ఇచ్చినాం కానీ పెద్దగైతున్నప్పుడు మనం ఇప్పుడు యూత్ మీటింగ్స్ గమనిస్తుంటే ఇది ఆశ్చర్యం వేస్తుంటుంది ప్రభా ఎందుకు ఇట్లా మారిపోతుంది ఈ తరాలు ఎందుకంటే దేవుడికి దూరం అయిపోతున్నాయి వారి మనస్సులు సజీవ యాగముగా లోబడన జీవితం వాళ్ళది వాళ్ళు ఎంచుకుంటున్నారు అనమాట ఎంచుకుంటున్నారు వాళ్ళు మనం దేవుణ్ణి వ్యక్తిగతంగా ఎరుగుతాము కదా దేవుణ్ణి వ్యక్తిగతంగా ఎరుగుతాము ఆయన మనులని ఎరుగును ఆయన మనులని ఎరుగును వ్యక్తిగతంగా దేవుని నీవు ఎరిగినవా దేవుడిని గూర్చిన జ్ఞానం నీకున్నదా ఆయన నిన్ను ఎరుగుతాడా ఇప్పుడు ప్రశ్న అది ఏంటంటే అందరికీ తెలుసు ఐ నో మై జీజస్ ఐ నో మై గాడ్ అని బల్లగుది వాదిస్తాం కదా నాకు నా దేవుడు తెలుసని కానీ ఆ దేవుడికి నువ్వు తెలుసా కదా సజీవ యాగముగా నువ్వు నీ శరీరంను సమర్పించుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది ప్రభువుకు నేను తెలుసా ప్రభువుకు నేను తెలుసా నాకు ప్రభు తెలుసు ఎందుకంటే శిల్వ యాగం వరకు నేను చదువుకున్నా నేర్చుకున్నా ఆయన పునరుత్థానుడైనడు పైకి వెళ్ళిపోయిండు తన ఆత్మను పంపించిండు నన్ను అభిషేకించిండు నన్ను వాడుకుంటుండు నా కోసం తిరిగి వస్తుండు అన్నీ తెలుసు మరి ఆ ప్రభువుకి నేను తెలుసా ఈ ప్రశ్న వేసుకుంటే కొన్నిసార్లు భయం కదా ఎందుకంటే ఆయన మనల్ని తెలుసుకునే మన యాగము సరిగ్గా జరిగిస్తున్నామా మన జీవితము ఆ విధమైన సాక్షి జీవితంగా ఉన్నదా ఏ విషయంలో ఒక చిన్న పొరపాటు జరిగినా నేను ఎరగను అంటున్నాడు దేవుడు నేను నువ్వెవరో నాకు తెలియదు నేను నీ పేరిట ప్రార్థన చేసినా నీ పేరిట దయాల నిలగొట్టినా నీ పేరిట రోగంలను స్వస్థపరిచిన అంటే ఏమో నువ్వు అన్ని చేసి ఉండొచ్చు కానీ నువ్వెవరో నాకు తెలియదు అంటాడు దేవుడు కదా సజీవ యాగంగా మన సేవ లేకపోతే మన సేవ లేకపోతే ఇది కొంచెము ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకు అంటే హబ కూక్కు గ్రంథంలో ఆ మొదటి అధ్యాయము పదహార వచనంలో ఒక మాట ఉంది కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుతున్నవని వాడు తన వలకు బలు అర్పించుతున్నాడు ఒక ఫిషర్మ్యాన్ ఒక చేపలు బట్టే బెస్తవాడు తన గట్టి గొత్త వలను విసిరేసి సముద్రంలో చెరువులో రివర్స్ లో వలని విసిరేసి దాని ద్వారా చేపలు విస్తారంగా పట్టుకున్నప్పుడు దాన్ని ఒడ్డుకు తెచ్చినప్పుడు దాన్ని వాడు అమ్ముకుంటున్నప్పుడు బలమైనవి మంచివి ఆరోగ్యమైనవి పెద్ద పెద్దవి తనకు ప్రాఫిట్స్ తీసుకొచ్చేవి దొరికినాయని చెప్పి ఆ వలకి మొక్కుతున్నాడంట వాడు హబక్కుకు గ్రంథంలో ఈరోజు నీ ఉద్యోగము నీ దేవుడా నీ ఉద్యోగమే నీకు దేవుడా నీ చదువే నీకు దేవుడా నీ ఆస్తులే నీ దేవుడా నీ తిండి కదా నా తిండి వాడి వారి తిండే వారికి దేవుడు అంట ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు అక్కడ దేవుడు కాబట్టి అక్కడ ఏమంటుండయన వలలకు బలులు అర్పించుచున్నాడు తన తన ఊరులకు దూపం వేయిచున్నాడు వలతో చేపలు పట్టి జీవనోపాధి పొందుతుంటారు కాబట్టి తమ వలను పూజిస్తారు తజీవయాగముగా సమర్పించుకున్న మన జీవితాలలో ఎవరు దేవుడు యసుప్రభువైనా యశుప్రభు అయితే నీవు యసుప్రభుని తెలుసుకున్నావు అంటే మరి ప్రభువుని తెలుసుకున్నాడా ఎందుకంటే ఇక ఇలాంటి వ్యక్తులు ఆహారం కోసము ఉద్యోగాల కోసము ఇంకా దేనికో దేనికో దేనికోరు ఉపయోగం ఇచ్చి వారి జీవితంలోకి విగ్రహ ఆరాధన తీసుకొస్తారు వాడి విగ్రహం అయిపోయింది ఇక్కడ వాడి ఉద్యోగమే వాడికి ఇక్కడ విగ్రహం తమ బలమునే తమకు దేవతగా భావింతురు అంటాడు పదకొండవ వచనంలో హబకు మొదటి అధ్యా పదకొండవ వచనంలో అంటాడమట తమ బలము తమకు దేవతగా భావిస్తారంట మన మైట్ మన స్ట్రెంగ్త్ మనము ఈ చిన్నప్పుడు మేము డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ ఫైట్స్ చూసేటోళ్ళం ఇంట్లో కార్టూన్స్ అప్పుడు ఆ కార్డులు అవన్నీ సేకరించడం ఇలాంటి జరిగేదనమాట వాడు సుమోలు లాక్కుంటారనమాట లడ్డు లడ్డుగా ఆ ఫైటింగ్లు ఆ రెజ్లింగ్లు వాళ్ళ బలము వాళ్ళకు దేవుడు వాళ్ళని ఇంకా పెట్టి పోషిస్తారు నేను ఒక ప్రోగ్రామ్ చూసిన చిన్న పిల్లల నుంచే వాళ్ళని చంటి పిల్లలు నెలల పిల్లలప్పటి సుమోలుగా పెంచుతారంట తుమో ఎవరాళ్ళు ఇంట్లో లడ్డు లడ్డుగా ఉండి ఆ శరీరం విపరీతంగా పెంచేసుకుంటారు ఫైటింగ్స్ కి వీళ్ళని కోడి పూంజిని పెంచినట్టు పెంచుతారు వాళ్ళ జీవితాలు అంతేమంట వాళ్ళ బలమే వాళ్ళ దేవుడు ఎందుకంటే అదే వాడికే బుక్తి ఆయాసం తీరుస్తుందంట అన్నంని ఆహారం ని పలుకుబడిని డబ్బుని హోదాని ఇవ్వగలిగింది అదే వాడి దేవుడట వాడి బలమే కొన్నిసార్లు మన అందమే మన దేవుడు నేను చాలా అందంగా ఉంటాను నేను చాలా బాగా పాడతాను నా స్వరమే నా దేవుడు నాకు ఇచ్చినంత స్వరం ఎవరికైనా ఉందా నేను చెప్పగలిగినంత వాక్యం ఎవరిని చెప్పగలరా మన అంతస్తు మన హోదా మన యొక్క టాలెంట్సే మన దేవుడైపోతుంది ఇది కూడా ఒక విగ్రహమే సజీవయాగముగా నీ శరీరం సమర్పించుకుంటున్నప్పుడు నీ స్వరము దేవుడిదే కదా నీ జ్ఞానము దేవుడిదే నీ ఆస్తి హోదా చదువు అంతా బలము నీ అందం దేవుడిదే ఆయన ఇచ్చినదే కదా ఆయన ఇచ్చింది నీ నీ దైవం అయిపోయిందా నేను ఎంతసేపు అవతిలోని ప్రశ్నిస్తుంటా ఇదే నా బలం నా సాడి ఏంటంట ఐ కమాండ్ అండ్ కమాండ్ ఎవ్రీ బడీ ఎట్లాంటి ఓడన రాండి నా దగ్గరికి నేను వాళ్ళని చీల్చి చెండాడతా వాక్యంతో ఆడుకుంటా అని ప్రగల్వాలు పలికే వ్యక్తులు కొంతమంది ఉంటారు అది వాళ్ళ అజ్ఞానం ఎందుకంటే వాళ్ళ అతి తెలివే వాళ్ళ దేవుడు అనుకుంటారు వాళ్ళు ఎందుకంటే దానికి ఎక్కువ ప్రైమరీ ప్రైమ్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి అది వారి దేవుడు కానీ దేవుడు అంటున్నాడు సజీవ యాగముగా వినయంతో కదా మనం చూస్తున్న రోమీల పత్రికను దగ్గర పెట్టుకున్నాం ఎప్పటికీ విద్య వినయంతో మనము చేస్తున్నామా వినయంతో అనుకూలమైన దానిని మనం చేస్తున్నామా దేవుడికి అనుకూలమైనది తీసుకొని రాకపోతే అది మనకు ఎందుకు పనికిరాదు ఆ పోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము ఆ పద్దెనిమిదవ మనం ఒక మాటను చూస్తాం ఎక్కడాది గారిడీ వాడైన సీమోను గురించి చూస్తాం అక్కడ గారిడీ వాడైన సీమోను అపోసులను డబ్బును అందించడం ద్వారా తనకు పరిశుద్ధాత్మ ఈ శక్తిని ఇవ్వమని అడగడం అక్కడ మనం గమనిస్తుంది అక్కడ అడుగుతామంటమాట గారుడి సీమోను అపోసులను అడుతుండు భయా పైసలు నాకు ఆ పరిశుధాత్మ శక్తిని ఇస్తావా అని అడుగుతున్నాడు అంటే పరిశుధాత్మ శక్తి డబ్బుతో కొన కొంటాము డబ్బే దేవుడు ఎందుకంటే దాని ఇంకా ఎక్కువగా సంపాదించొచ్చు వాళ్ళు దేవుళ్ళు ఇప్పుడు అపోసులనే దేవుళ్ళు అనిపోయిండమాట ఆ గారుడి సీమోకి మీరు దేవుళ్ళు బాబు మీరు మీరు ఇస్తే పరచాత్మ మాకు వచ్చేస్తుంది మేము పనిచేసుకుంటాము బతుకుతాము మేము ఇట్లా సోదులు చెప్పుకుంటే తిరుగుతూ ఉంటాము అని చెప్పి వాళ్ళని దేవుళ్ళుగా చేసేసిండ్రు టాల సేవకులను కూడా వ్యక్తి పూజ కదా ఆయన పెద్ద స్పీకర్ ఈమె పెద్ద స్పీకర్ ఆయన చాలా గ్రేట్ ఆయన బిగ్ షాట్ ఆయన ఇంటర్నేషనల్ స్పీకర్ అని ఒక వ్యక్తిని పూజిస్తున్నాం లేని అంతస్తుని అంటగడుతున్నాం దేవుని ముందు ఎవరు గొప్ప లేదు ఎవరు గ్రేట్ కాదు ఎవరు పర్ఫెక్ట్ కాదు కానీ వ్యక్తి పూజ చేస్తారు ఇప్పుడు ఇక్కడ గారిడి సీమని ఏం చేస్తున్నాడు ఆ పోస్తులని బాబు మీరే దేవుళ్ళు నాకు ఆ పరశుదాత్మ శక్తి ఏదో నమహాన పడేయండి మేము పనిచేసుకుంటాం ఆ ఆత్మను ఉపయోగించుకుంటాం వాడు ఆత్మ విలువ తెలియక దాని గురించి మాట్లాడుతున్నాడు మీరే దేవుళ్ళు ఎందుకంటే మీరు కదా ఇస్తున్నారు పరశుదాత్ముడిని అని చెప్పి వాళ్ళని పూజించడం గార్డిసీమోన్ పని చేస్తుంది ఇక్కడ అది అది అదంతా గమనిస్తుంటే మనకి ఏమనిపిస్తుంది తన మన సజీవ దేవుని యొక్క అద్భుతమైన లక్షణాలు ఏంటి అసలా అప్పుడు మనం గుర్తు చేసుకోవాలి అసలు ఏంటి దేవుడు ఏంటి ఆయన ఏంటి ఆయన లెవెల్ ఏంటి అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంతర్లీనంగా మన కళ్ళ కనపడుతుంటాడు దేవుడు ఏంటైనా ఆయన చాలా పరిశుద్ధుడు మీరు మనం అనుకున్న దానికంటే అతి పరిశుద్ధుడు అతను ఎంతో ప్రేమ గలవాడు ఆ ప్రేమను కొలవలేనిదనమాట ఆయన మన కోసం తన జ్ఞానాన్ని అర్పించిన ఆయన మన సృష్టికర్త ఆయనే దయగల దేవుడు మనం అడిగితే క్షమిస్తాడు నువ్వు అడగకుండా దేవుడి దగ్గరికి వచ్చేసి నిలబడి సైలెంట్ గా మోగిద్దలాగా నిలబడితే క్షమించడు ఎందుకంటే నీ నోటితో ఒప్పుకోవడం కావాలి నువ్వు మనసులో విశ్వసించాలి నోటితో ఒప్పుకోవాలి ఈ రెండు జరగకపోతే సేవ జరగదు అక్కడ కదా చాలా సార్లు మనం సేవలకు వెళ్తున్నప్పుడు మనకి ఇలాంటి వ్యక్తులు తారసపడుతుంటారు ఎంత చెప్పినా నోరు మాత్రం విప్పరు కదా అదేదో స్పిరిట్ వాళ్ళని అట్లా ఆవహించి మూగ దయ్యం అనమాట వాళ్ళని నోరు తెరగరు నోరు తెరిచి మాట్లాడు ప్రభువును అంగీకరిస్తావా అంటే తలకాయ ఊపుతాడు కానీ నోటితో చెప్పడు కానీ తలకాయ ఊపినంత మాత్రం అది చెప్పినట్టు కాదు అది మనం గమనించాలా వాటి నోటితో ఒప్పుకోవటానికి మనము ప్రయాస ఎందుకంటే మన దేవుడు అడిగితే క్షమిస్తాడు అయన ఒక పరిపూర్ణ సత్పురుషుడు ఆయన అద్భుతాలు చేస్తాడు అన ఆశ్చర్యకరుడు ఆయననే ఆశ్చర్య ఏ ఆశ్చర్యకార్యం జరగాలన్నా అది ప్రభువు వలననే జరుగుతుంది అది ప్రభువు వలనే జరుగుతుంది ఎందుకంటే అద్భుతాలు చేసే దేవుడు ఆయన ఎందుకంటే ఎప్పుడు అబద్ధం చెప్పని దేవుడు సత్యవంతుడైన దేవుడు ఆయన ఆయన సాత్వికుడు సర్వశక్తివంతుడు మరణానంతరము జీవితాన్ని ఆయన మనకు వాగ్దానం చేశాడు మరణం అయిపోయినాక కూడా నీకు జీవితం ఉంది అని చెప్పిన వాడు ఈయనొక్కడే ఈ భూమి మీద అందరు చాలా మటుకేమంటారు చనిపోయినాక నీకు ఆ జీవితం వస్తుంది కుక్కలాగా నక్కలాగా పెళ్లిలాగా నీకు మరో జీవితం ఉంది అని చెప్పేసి రీ అని చెప్పి లేకపోతే నేనే మళ్ళీ నీ మనం ఆడి కోడలుగబుడతా అని ఇలాంటి పిచ్చి సంబంధాలు పిచ్చి సూక్తులు చెప్పి జినల బుర్రలు పాడు అలాంటివి ఏం లేవని చెప్తున్నాడు దేవుడు మరణ నీకు ఒక జీవం ఉంది అది పరలోకంలో భద్రపరచబడిన జీవితం ఆ జీవితాన్ని ఆకాంక్షిస్తున్నాం ఎందుకంటే ఈ లోకంలో మన ప్రయాసం ఏంటంట మరణాంతరం కూడా మనం జీవించాలి దానిపై కూడా మనం జీవించి వారిగా ఉంటాం ఎదుర్కోవాలి కదా ఆయన ఎదుర్కోవాలి భూమి వీటికి వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవాలి ఆయనతో సహవాసం చేయాలి ఆయన పరిపాలనలో మనము సంతోషంతో ఆయన ఇచ్చే కొరకు ఎదురు మనుషులం మనం కాబట్టి మరణ అనంతరము ఆయన మనకు జీవాన్ని ఇచ్చే దేవుడు కాబట్టి ఆయన సాతాను దాని పడిపోయిన దేవదూతులను శిలువపై ఓడించాడు ఎంత గొప్ప దేవుడు అంటే సూక్ష్మంగా ముక్కలు ముక్కలుగా చేసి చెప్తే ఇట్లాగే ఉంటది శిలువ ఆ సాతానుని పడిపోయిన దేవదూతులన్నిటి ఓడించిన వాడు ఆయన శిలువపై గొప్ప కార్యం బలియాగం చేసి నిన్ను విమోచించిన దేవుడు నన్ను విమోచించిన దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క విమోచన ఆయనకు క్రయధనంగా తన సొంత రక్తమునే కార్చవలసి వచ్చింది అలాంటి దేవుడు మన దేవుడు ఆరాధనలకు యోగ్యుడు ఆరాధనలకు అర్హుడు ఆయన ఒక్కడే మనుషులు కాదు మనం ఏ మనిషికి ఆ వ్యక్తి పూజ ఐటల్ వర్షిప్ లో అది కూడా ఒకటి వస్తుంది ఆ పాస్టర్ గారు నాకు దేవుడు అండి దేవుడు లాగా టైంకి వచ్చి హెల్ప్ చేశాడండి నా స్నేహితుడు అంట అంటే స్నేహితుడిని దేవుడు చేసేస్తున్నాం పాస్టర్లని దేవుళ్ళని చేసేస్తున్నాం కదా ఆయన మా అమ్మ నా దేవత ఆమె లేకపోతే నేను బతకనే లేకపోతుంటే అని తల్లిని దేవతను చేసేస్తున్నాం వాళ్ళంతా వాళ్ళ పాత్రలు వీరు ప్రభువునకు కావలసిన వారు అంతే వాళ్ళ రోల్ కాబట్టి దేవుడు ఎవరిని ఎంత వరకు వాడుకుంటాడో అంత వరకే వాళ్ళ సేవా పరిమితి ఉంటది అంతవరకే నడిపించగలిగే లిమిటేషన్స్ ఉంటాయి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే ప్రభా అందరినీ పిలిచినా కానీ అందరినీ నువ్వు ఒకేలాగా వాడుకోవటం లేదు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా కదా ఎవరిని తీసుకున్నా ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక గొప్ప టాలెంట్ని మనం దేవుడు చూపిస్తున్నాడు ప్రతి వ్యక్తిలో వాళ్ళు ఏం చెప్తున్నా కూడా వాళ్ళు చెప్పే అంతర్లీనంగా ఒక గొప్ప మర్మము దాగి ఉన్నది కాబట్టి ఆయన ఆశ్చర్యకారుణ మనం ధ్యానించాలంటే ఖచ్చితంగా మన మనోనేత్రములు వెలిగించబడాలని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ ఎందుకంటే మన ప్రార్థనలకు సమాధానం ఇచ్చే దేవుడు ఆయన జీవితంలో ప్రతి దానికి వాగ్దానాలు ఇచ్చిన దేవుడు ఆయన ఆయన దేవుని ఇచ్చే వాగ్దానము మరియు దేవుడిని నిలబెట్టుకునే వాగ్దానము ఆయనకు సాటి ఎవరు లేరు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అంటే ఆయన మనం ఎన్నోసార్లు మాట ఇచ్చి బ్రేక్ చేస్తుంటాం కదా మాట ఇచ్చి నెరవేర్చేవాడు ఎవరు అంటే ఆయన ఎందుకు ఆయననే ఆరాధనీయుడు పూజనీయుడు ఆయనకు మించింది ఇంకా మనము ఎవరికి ఆరాధన ఆ పూజ ఇవ్వడానికి వీలు లేదనమాట వీలు లేదు కాబట్టి ఆలోచిస్తున్నప్పుడు మనకు కొన్నిసార్లు దేవుడు ఇచ్చే కార్యంలో జ్ఞాపం చేసుకుంటున్నాం మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనకి ఏం అర్థం మనము చెవులు పనిచేస్తున్నాయి కళ్ళు పనిచేస్తున్నాయి ఏం చూస్తున్నామో ఏం వింటున్నామో ఏం మాట్లాడుతున్నామో ఇవన్నీ మనల్ని మనం అసెస్మెంట్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే మనం ఏది మాట్లాడుతున్నా కూడా దేవుడు అది సైలెంట్ లీస్ అన్నారు వింటున్నాడు ఆయన మనం గమనించినాం కదా ఏసు ప్రభు కడుపులో ఉన్నప్పుడు మరి అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె పలకరించగానే గంతులు వేసిందంట కడుపులోని పిండం కడుపులోని పిండం కూడా వింటుంది అంటే కదా అది ఎంత గొప్ప కార్యం కదా మనం చాలా సార్లు దాన్ని ఇగ్నోర్ చేస్తుంటాం కానీ ప్రతిదీ దేవుడు సృష్టించిన సృష్టిలోని ప్రతి సృష్టము దేవుడి మాటను వింటుంది చెవులు అందుకే దేవుడు వాటిని సరి అనే విధానంలో వాడుకోవాలి అని చెప్తున్నాడు వా సరైన విధానంగా వాడుకోవాలని అదే అదేవిధంగా నోరుని సజీవయాగంగా వాడుకుంటున్నావా నీ నోటి ద్వారా ఏం పాపం చేస్తున్నావు నీ నోటిని కాపాడుకొని మనకు వాక్యం ఉంది కదా నోటిని కాపాడుకున్న తన ప్రాణమును కాపాడుకొని ఎందుకంటే నోటి ద్వారానే మనకు లేనిపోని ఆటంకములు దూషణలు ఎన్నెన్నో వస్తూ ఉంటాయి కాబట్టి నోటిని కాచుకోవాలంట ఈ నోటిని కాచుకో మన మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీ వేళ నీ కష్టం నువ్వు వ్యర్థపరచుకోలేదవు అని ఒక వాక్యం అంది నీ మాటలను వ్యర్థంగా ఎందుకు మాట్లాడుతున్నావు అన్నెసరీగా ఎక్కడ మాట్లాడకూడదు అక్కడ మాట్లాడుతున్నావు ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడలేకపోతున్నావు పలానా స్థలంలో బ్రదర్ వెళ్ళి ప్రార్థన చేయి సిస్టర్ వెళ్ళి ప్రార్థన చేయం అంటే అక్కడ పోయి నంగి నంగిగా అంటున్నావు ఎందుకంటే ప్రార్థన చేయడానికి వస్తుంది వాళ్ళందరూ ఏమనుకుంటారేమో కదా నీకు దేవుడు వాక్శక్తిని ఇచ్చిండు నీకు స్వాతంత్రంని ఇచ్చిండు కదా స్వాతంత్ర్యం ఇచ్చినప్పుడు నువ్వు ఆ స్వాతంత్రంని వాడుకోవా ప్రార్థన చేయను కానీ టక్మ చేసేయాల ఎక్కడ పోయి చేయమన్నా చేసేయాల వాళ్ళు చూస్తున్నారేమో అక్కడ కొడతారేమో అక్కడ ఇబ్బంది వస్తేమో అంటే దేవుడు కప్ప చెప్పాలి అక్కడ అన్ని కార్యంలని ఎందుకంటే ఆ సరౌండింగ్స్ ని తన గుప్పిట్లో పెట్టుకుంటాడు దేవుడు తన కంచె వేసి భద్రపరుస్తాడు కాబట్టి ఆ స్వాతంత్ర్యంని మనం వాడుకోవాలా మనం బానిసలం లేం ఈ రోజు మనం బానిసలుగా లేం కాబట్టే నీ కష్టం ఎందుకు వ్యర్థపరుచుకుంటావు అని ప్రసంగిలో అంటారనమాట ఆ భక్తుడు కదా నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీవు ఏలా నీ కష్టంని వ్యర్థపరుచుకుంటావు నీ మాట వలన దేవునికి కోపం పుట్టిస్తున్నావా ఆయన ప్రీతికరమైన మాటలు మాట్లాడుతున్నామా మనం మనము వేసుకోవాలి ప్రశ్నల మనం ఒకని వేయడం కాదు మనల్ని మనమే వేసుకోవాలా ఎందుకంటే పాపం చేసే కొన్ని రకాల నోటి గురించి మనము ఒక మాట్లాడితే కొన్నిసార్లు మూర్ఖపు నోరు అలా సామెతల్లో ఉంటది మాట నాలుగో అధ్యాయం ఇరవై నాలుగు రోజులు నోరు ఇంకొక దగ్గర సామెతలు ఎనిమిదో అధ్యాయంలో పదమూడవ వచనంలో అలాగే పాపంను శాపంను కలిగించే నోలు చాలా సార్లు ఇండ్లలో శాపాలు వలుకుతుంటాం నీ నోరు శాపంను పలికినాక ఆశీర్వాదం ఎట్లా పలుకుతుంది కదా చాలా సార్లు మన సొంత బిడ్డల విషయంలో శాపాలు వలుకుతుంటాం అది మంచిది కాదు ఎందుకంటే మనం యాకోపని చూస్తున్నాం కదా పన్నెండు మందిని పిలిచి పన్నెండు మందికి ఆయన గోత్రాలకు ఆశీర్వాదాలు ప్రకటించు కదా తండ్రి ఆశీర్వాదాలు చాలా అవసరం ఇంట్లో అందుకే తండ్రి నోరు అదుపులో ఉంచుకొని ఉండాలి దేవుడికి అనుకూలమైన సజీవ యాగం అదే మరి అదే మరి నాకు కోపం వచ్చింది నాకు బీపీ వచ్చింది నాకు అప్పుడు షుగర్ వచ్చింది నేను నాకు కళ్ళు కానాల నేను అరిసేసిన అంటే అది నీ తప్పు నీ రోగం తప్పు కాదు నీ తప్పు అది నీ మైండ్ నీ స్వాధీనంలో లేదు అని అర్థం కదా దేవుడి ఆశ్చర్యకారంలో గృహంలో జరగాలి అంటే ఆ సజీవ యాగంగా మన నోరును కూడా చాలా చాలా జాగ్రత్తగా వాడాలి ఎందుకంటే కొన్నిసార్లు ఆ నోరుని మనము గర్జించి సింహము లాంటి నోరుగా చీల్చి చెండాడేస్తుంటాం అవతలి వ్యక్తిని అబద్ధాలు చెప్తుంటాము మూఢత్వం చూపిస్తుంటాము కదా మూర్ఖుల నోరు మూర్ఖత్వం వినిపిస్తుంది దుష్ట నోరు దేవునికి మహిమ సమీపంగా మరియు ఘనత వహించే నోరు ఒకటి ఉంటది దేవునికి సమీపంగా ఉండే నోరు ఒకటి ఆయన కొరకే ఆయన ఘనత కొరకే ఆయన మహిమ కొరకే పనిచేసే నోరు కొందరిది ఉంటుంది కొన్ని ఉంటాయి కాబట్టి మనం ఇవన్నీ గమనిస్తుంటే సజీవయాగంగా మన నోరు గాని మన చెవులు కానీ మన హృదయం కానీ మన తలంపులు కానీ సరిగ్గా ఉన్నాయా ఆశ్చర్యకారులు చూడాలి అంటే నేత్రాలు వెలిగించబడాలి మరి నీ కన్నులు వెలిగించబడుతున్నాయా అంటే ఈ సజీవ యాగం చేస్తేనే మన మనోనేత్రలు వెలిగించబడతాయి మనోనేత్రలు వెలిగించబడతాయి కాబట్టి మన నోటిని జాగ్రత్తగా చూసుకుందాము ఆ నోటి మాట వలన మనము దేవుని కార్యాలని బహిర్గతం చేయాలి దేవుని కార్యాలని బహిర్గతం చేయాలి ఎందుకంటే దావిది ఒక మాట అంటాడు కీర్తనల గ్రంథము యాభై ఒకటవ రెండో వచనము ఏడో వచనంలో చూస్తాం మనము నా దోషము పోవనట్లు నన్ను బాగుగా కడుగము నా పాపము పోవనట్లు నను పవిత్రపరచము నేను పవిత్రుడ హిసోపుతో నా పాపము పరిహరింపు హిమము నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగము సజీవ యాగంగా మన శరీరంని దేవుడు సంపూర్ణ శుద్ధి చేయాలి పూర్తిగా శుద్ధి చేయాలి ఎజికిల్ గ్రంథంలో మరొక మాట ఉంటది ఇది ఆ ముప్పై ఆర అధ్యాయంలో ఇరవై వచనాల్లో మీ అపవిత్రత యావత్తు పోవనట్లు నేను మీద శుద్ధ చల్లుదును మీ విగ్రహముల మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసదును ఇప్పుడు విగ్రహము అంటే ఒక బొమ్మనే కాదు అని చెప్పుకున్నాం కదా ఇందాక మన అందము మన విగ్రహమే మన బలము మన విగ్రహమే మన తిండి మన విగ్రహమే తిండి తిండికే పుడతారంట ఇళ్ళు వాడు తిండే వాడు కడిపే వాడి దేవుడు ఇవి కూడా విగ్రహాలే మరి కంటితో చూసింది ప్రతిదీ కావాలి అనుకునే ఆ కాంక్ష అది ఒక విగ్రహమే ఇట్లా చెప్పుకుంటూ పోతే దేవుడికి సమీపంగా అసలు మనం ఎక్కడ ఉన్నాము ప్రశ్న లాస్ట్కి వస్తుంది ఎందుకంటే ఇన్ని విగ్రహాల ఇంత విగ్రహాలతోటి ఇంత నిష్టగా మరి దేవుని యుద్ధకు మనం చేరగలమా అనే డౌట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయనకు సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకో ఆయన మనల్ని పరిశుద్ధులనుగా చేస్తాడంట ఎందుకంటే ఆయన ఆజ్ఞలు అటువంటివి నూతన హృదయం మీకు ఇచ్చేదను నూతన స్వభావం మీకు కలిగజేసేదను రాతి గుండె మీలో తీసివేసి మాంసపు గుండని మీకు ఇస్తానని చెప్తున్న దేవుడు మాంసపు గుండని మీకు ఇస్తాను చెప్పిన దేవుడు కాబట్టి ఈ వాక్యంలో మనం ఆలోచిస్తున్నప్పుడు దేవాన్ని ఆశ్చర్యకారంలో ధ్యానించే కొద్ది పుట్టలు పుట్టలుగా ప్రతి పేజీలో ఆయన కార్యంలే కదా ప్రతి పేజీలో ఆయన కార్యంలే అక్కడ మనకు ఏం కనబడుతుందంట పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక సందర్భంలో సిద్ధపాటు దేవుడు మనకు సిద్ధపాటును అనుగ్రహించడానికి కొంత సమయం తీసుకుంటున్నాడు అంట కొంత సమయం కొంతమందికి నలభై సంవత్సరాలు పట్టిందంట ఆ నలభై సంవత్సరాలు చాలా మంది ఉన్నారు మనకు కదా ప్రధానంగా చెప్పుకుంటే ప్రత్యక్ష గుడ నిర్మాణం విషయంలో ఫార్టీ ఇయర్స్ పట్టింది అదేవిధంగా మోసె దేవుడు పర్వతంపై వేచి ఉన్న కాలము నిర్గమ కాండంలో కనబడుతుంది సంవత్సరాలు ఆజ్ఞలు స్వీకరించే ముందు మోసే కనిపెట్టిన కాలం నలభై సంవత్సరాలు ద్వితీయ ఉపదేశ కాండంలో కనబడుతుంది ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఒక మనిషి జీవితంలో ఎంతో ప్రశస్తమైన సమయం అది కదా నలభై సంవత్సరాలు అంటే మాటలు కాదు మామూలుగా ఇప్పుడు మనకున్న ఆయుష్ ప్రకారం నలభై సగం జీవితం అయిపోయినట్టే మూడొంతలు జీవితం అయిపోయాడు ఎందుకంటే నాలుగు ఆయుషు డెబ్బై కాబట్టి కానీ అప్పట్లో తొమ్మిది వందల ఏండ్లు పదకొండు వందల ఏండ్లు ఇట్లా రచుకినారు కాబట్టి వాళ్ళు ఆ నలభై సంవత్సరాలు అనేది దేవుడికి ఎంతో ఇష్టమైన సమయంగా మనము ఆలోచిస్తుంటాం అనమాట ఎందుకంటే ఆయన కార్యములు తీసుకోవటానికి ఆయన సమయమే ఆయన సమయమే మన సమయం కాదు కదా అందుకే దేవుంటారు అక్కడ ఇదిగో అదుగో ఇదిగో అదుగో అని ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి చెప్తున్నారు ఇదిగో వస్తున్నాడు అదిగో వస్తున్నాడు ఇదిగో తలుపు ఎద్దనే ఉన్నాడు అదే బాబులు అదే వాక్యము అదే సందర్భము కాకపోతే ఇప్పటికి ఎంత కాలం ఏంటంటే దాదాపుగా రెండు వేల ఏళ్ళు సంవత్సరాలు అయిపోయింది కొంతమంది ఇంకొక రెండు ఏళ్ళు రెండు వేల అని జోకులు వేస్తుంటారు కానీ వాక్యంతో మనము పరిశకాలు అంటాం కదా మరి వాక్యంతో మనం జోక్స్ వేయకూడదు ఎందుకంటే వాక్యం పరిశుద్ధమైన వాక్యమే దేవుడు కాబట్టి దేవుని విషయంగా ఆచితూచి మాట్లాడే మన మాటలు కొద్దిగా ఉండవలేను మన మాటలు కొద్దిగా ఉండవలను ఎందుకంటే ఈ నలభై సంవత్సరాలు అనేది చాలా స్వల్పమైనది దేవుడి దృష్టిలో మనుషులకు పెద్దగా కావచ్చు కానీ దేవుడి మోసే సేవకు సిద్ధపట్టడానికి నలభై సంవత్సరాలు పట్టింది దేవుని సన్నిధిలో పద్యాత్మను పొందటానికి నలభై ఏళ్ళు వీల్డర్నెస్ ఉంటుందా అరణ్యంనికి వెళ్ళిపోయాడు ఫరో దగ్గర నుంచి ఫరో వరకు నలభై ఏళ్ళ దగ్గర ఉన్నాడు ఇట్లా ఎన్నో ఏళ్ళు కొన్ని కొన్ని స్థలాలలో కొంతమందిని దేవుడు అంతగా ఓపికతో కాబట్టి నిన్ను సేవకు పిలిచినప్పుడు దేవుడు ఆయన ఎంత ఓపికతో నిన్ను చూసుకొని నిన్ను నడిపిస్తున్నాడో ఆ ఓపిక నీవు నీకుందా ఓర్పు కదా చాలా మనం కొంతమంది విషయాలు ప్రార్థిస్తుంటాం ఏంటి ఇన్ని ప్రార్థన చేస్తున్నాం ఇంకా వ్యక్తికి స్వస్థత జరుగుతలేదు అంటే వాళ్ళ విషయం దేవుడికి తన సమయం ఉంది ఆయన సమయం కొరకు మనం కనిపెట్టాలా నాకు ఇప్పుడు ఇప్పుడు పెళ్ళి అయిపోవాలా ఇప్పుడు ఇప్పుడు ఉద్యోగం కావాలా ఇప్పుడు ఇప్పుడు ఇల్లు కావాలా ఇప్పటికి ఇప్పుడు పిల్లలు సెటిల్ అయిపోవాలా ఇప్పటికి అన్ని ఇప్పటికిప్పుడు అని మనము మన టైం గురించి కానీ దేవుని సమయం కొరకు ఓపికతో కనిపెట్టాలంట ఏలియాకైతే దేవుని ప్రత్యక్షత పొందడానికి నలభై దినాల ప్రయాణం అవసరమైంది ఆయనకి ఫార్టీ డేస్ ప్రయాణం చేస్తే తప్ప దేవుడు దర్శించలేదు కాకులంలో చేత ఆహారంలో పంపలేదు ఆహారం అదేవిధంగా మనం ఏసి ప్రభుని చూస్తాం కదా నలభై దినాల ఉపవాస ప్రార్థన సేవ పరిచర్యకు ముందు ఆ ఉపవాసం అయినాకనే శోధనలు వచ్చినాకనే శాతానికి జవాబులు ఇచ్చిన తర్వాత వాక్యంతోనే దాన్ని ఖండించినాక ఆయన సేవ స్టార్ట్ చేసి ఆయన సందర్భాల్లో నలభై దినాలు కొంతసార్లు ఓపికతో కనిపెడుతుంటాం ప్రార్థన చేస్తుంటాం ఎందుకంటే మనము క్రీస్తుని కూర్చిన సాక్ష్యం చెప్పడానికి ఉన్నాం తప్ప ప్రభుని ప్రశ్నించే విధి కాదు మనం ఆయనని ప్రశ్నించే సాక్షులం కాదు ఎందుకంటే ఆయననే మన మధ్యవర్తి కాబట్టి ఆయనకు మాత్రం మనం విన్నవించుకున్నాం ఆయన సమయం కొరకు కనిపెట్టాల అప్పుడే ఆశ్చర్య కార్యము నీకు ప్రత్యక్షం అవుతుంది కావాలి అంటే ఆయన సమయం కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉండాలని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ కాబట్టి మనం ఒక్కసారి కంక్లూజన్ లో చెప్పుకున్నాము ప్రభువుకి సమీపంగా రాలేకపోతున్నావు ప్రభుకి సజీవ యాగంగా నువ్వు సమర్పించుకోని లేకపోతున్నావు అంటే మనలో లోపమేద ఉంది అంటే ఇంకా కొద్దిగా పాపం ఎక్కడన్నా మిగిలిందేమో సో పాపము ఏం చేస్తుందంట మనలో ఒకవేళ ఉంటే మన ఒకవేళ ఉంటే పాపం ఇప్పుడు మనం సేవకి కూడా చాలా మందిలో ఇవి మనకు కదా పాపము శరీరంని బలహీనపరుస్తుంది వ్యూహానుసు వార్తలో ఉంది మాట ఐదవ అధ్యాయ శరీరాన్ని బలపరుస్తుంది మనస్సును పాడు చేస్తుంది అంటాడు దాని పాపం మనసుని పాడు చేస్తుంది ఆత్మను దొంగిలిస్తుంది మనలోని ఆత్మని దొంగిలిస్తుంది రోమిల పత్రికలో ఉంది మాట అలాగే పాపము ఆత్మని నాశనం చేస్తుంది మనలో నుంచి ఇంకా దేవుడు పరిశుద్ధుడు ఉండకుండా చేస్తుందంట పాపం అనేది ఎందుకంటే అది మనలో ఉంది కాబట్టి పాపము అవగాహనను కప్పేస్తుందంట మనకు తెలుసుకోవాలనే ఆసక్తి కదా అవేకనింగ్ అంటాం అవి తెలుసుకోవాలి స్పిరిచువల్ అవేకనింగ్ జరగాలి అంటే సిన్ ఉండకూడదు మనలో అది అవగాహనని కప్పి వేస్తుంది అంటాడు వ్యూహాను ఆధ్యాత్మిక జ్ఞానం ని వ్యతిరేకిస్తుంది చాలా సార్లు మనము మాట్లాడుకుంటూ దేవుని వాక్యం పంచుతుంటే కొంతమంది ఎదురు జవాబులు ఇస్తుంటారు కదా ఆత్మీయ జ్ఞానం వ్యతిరేకించే వారు వేరు ఎందుకంటే వాళ్ళ పాపం ఉంది వాళ్ళకి తెలియకపోవచ్చు అది మనం విడమచి చెప్తే వినే ఓపిక కూడా వాళ్ళకి లేదు కాబట్టి దేవుని పుస్తకం నుండి మనలని అది తొలగిస్తుంది ఆయన జీవగ్రంథంలో మన పేర్లు ఉండకపోవచ్చు మన పాపంలోనంటే ఎందుకంటే ఉండవు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనల్ని దేవు నుండి దూరం చేస్తుంది మనల్ని ఆశీర్దించబడిన వ్యక్తులుగా ఉండనివ్వదు ఆశీర్వాదాలు రావటం లేదు ఆగిపోతున్నాయంటే ఏ మూలనో పాపం ఉందని మనల్ని మనము పరిశీలించుకోవాల్సిందే ఎందుకంటే అది ఆత్మ పాపం చేసే ఆత్మ మనల్ని మరణానికి దారితీస్తుందంట దారితీస్తుంది అంటే దృష్టి షార్ట్ సైటెడ్నెస్ అంటాం స్పిరిచువల్ అవే అవేకనింగ్ లో మన కళ్ళు తెరవబడాలి అంటే ఈ పాపం చేసే ఆ పనులన్నిటికీ మనం దూరంగా ఉండాలి దాన్ని తెలుసుకోవాలి ముందు ఈ లోపం నాలో ఉందా ఏంటి అనేది పరీక్షించుకోవాలి లేకపోతే నీకు షార్ట్ సైటెడ్నెస్ అంటాం ఆత్మీయ దృష్టి లోపం అంట నీ ఆత్మీయ కన్నులు వెలిగించబడలేదు అంటే నీలో ఆత్మీయ దృష్టి లోపముంది అనేది గమనించాల ఎందుకంటే రక్షణ గురించి విశ్వాసం గురించి స్వస్థతల గురించి ప్రార్థనల గురించి ఇంకా ఏమేమో అభిషేకం గురించి వాక్యం గురించి అన్నీ మాట్లాడుతున్నాం మన వచ్చేసరికి అది మనకు కాదు అనుకునే స్థాయికి వచ్చేసినాం ఎందుకంటే ఇవన్నీ నాకు తెలిసిందే కదా అనేటువంటి ఒక అభిప్రాయం మనం వస్తున్నాం కాబట్టి అది మనం ఏమని దృష్టి లోపం అందుకే నీ కనులు తెరవబడలేదేమో వాక్యం నీకు అర్థం కావటం లేదు అంటే నీ కనులు తెరవబడలేదేమో మన ఆలోచనలు మన రాతలు మన మాటలు మన చర్యలు అన్నీ కూడా అన్నీ కూడా దేవునికి ప్రతికూలంగా ఉంటే ఆత్మీయ నేత్రములు వెలిగించబడవు ఎందుకంటే దేవుని వాక్యం మనల్ని మార్చేస్తుంది ఆ వాక్యంని వినాలి అంటే సిద్ధపాటు సమర్పణ ఈ రెండు మనలో ఖచ్చితంగా ఉండాలి ఓపికతో కనిపెట్టాలి దేవుని వాక్యాన్ని చిత్తశుద్ధితో మరియు గంభీరంగా అధ్యయనం చేయడము ఇది ఒక వ్యక్తిని మార్చగలదు చిత్తశుద్ధి అనేది లేకపోతే కాన్సన్ట్రేషన్ అండ్ విల్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ద విల్ టు రీడ్ విల్ కదా నీకు ఇష్టపూర్వ